సభకు నమస్కారం మధ్యాహ్నం రెండు గంటలు ఆగస్టు నెల మొదటి ఆదివారం లోభాది సమావేశం ప్రార్థనతో ప్రారంభమవుతుంది మాణిక్యవీణుపాలయంతీాల మంజుల వాగ్వి महेन्द्रनील ज्युति को मातंग आकाशन वर्षं रूप में नीति चुका कड़तू దానికి అడ్డంకులంటూ ఏ ఉండవు నేరుగా ఆకాశం నుంచి కింద పడుతూ ఉండవు కింద తర్వాత ప్రవాహం ఏర్పడినప్పుడు ఏ అడ్డంకులు లేకుండా సాఫీగా నేరుగా సముద్రం వైపు వెళ్లే అవకాశాలు లేవు ప్రతి రాయి ప్రతి గులకరాయి ప్రతి ఇసుక రేణువు దానికి అడ్డంకే ఎందుకు నేను అడ్డంకుల గురించి ప్రస్తావిస్తున్నానంటే ఒక పని చెయ్యదలిచినప్పుడు ఆకాశం నుంచి జాలువారే నీటి చుక్కల్లాగా ఏ అవరోధము లేకుండా ఏ అడ్డంకి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా పనులయ్యే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి అనేకమైన తెలిసినా తెలియని పాత కొత్త మన అనుభవంలో ఉన్నా ఎవరి అనుభవంలోనూ లేనటువంటి అవరోధాలు జీవితంలో ఎన్నో ఎదుర్కొనవలసి వస్తుంది ఏది ఏ పర్వత సానువుల్లోనో ప్రారంభించినటువంటి ఒక సెల ఏరు తరువాత మహా నదిగా రూపొంది సముద్రాన్ని చేరుకుంటుంది జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవటం బహుశా మనం తట్టుకునే సామర్థ్యాన్ని మన నైపుణ్యాలను पदन पर ने पातवा अभिवृद्धिपरचा की मन चेवल अवकाश मन की असलैमी अखर लेकिन जिज्ञास कमुक्ष बहुबंधा संबंध ले वयस्स की इबंध ले ఉన్న ఇబ్బందులల్లా కాస్తంత తెలుసుకుని ఏం చేయాలి ఎలా చేయాలి అనుకుంటున్నదొకటి అవుతున్నదొకటి అనేటువంటి సందిగ్ధ స్థితిలో ఉన్నటువంటి మనుషులకు ఈ ఇబ్బందులు ఈ ప్రశ్నలు ఈ సంశయాలు ఈ ఎంపికలు ఈ నిర్ణయాలు ఈ సాఫల్యాలు ఈ వైఫల్యాలు ఈ ఫలితాలు ఏర్పడతాయి అందుకని ఒక విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మామూలుగా ఇంగ్లీష్లో ప్రోస్ అండ్ కాన్స్ అని అంటారు తెలుగులో పూర్వాపరాలు అంటారు పూర్వాపరాలు గనక అర్థం చేసుకున్నట్టయితే ఆ విషయం గురించి మీకు ప్రస్తుతం ఉన్న సమాచారంతో సమాధానం తెలుసుకోవటం తేలిక లేక ఇంకొంత విషయ సేకరణ జరగవలసిన అవసరం ఉందా లేక ఇతరులతో చర్చించవలసిన అవసరం ఉందా లేక ఏం చేసిన తర్వాత ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి అనే విషయం తెలిసి వస్తుంది సరి అవగాహనతో తీసుకున్న నిర్ణయం సరి అయినటువంటి ఎంపికకు దారితీస్తుంది తొందరపడి తొందరపాటుతో విషయ సేకరణ తీసుకోకు ఆవేశంతోనో ఉద్రేకంతోనో లేక తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక మనిషి స్పందించినప్పుడు పౌశాతను గెలవచ్చు గెలవకపోవచ్చు స్వల్పకాలంలో గెలిచినట్టు అనిపిస్తే దీర్ఘకాలంలో ఓడిపోయే పరిణామాలు చేదు అనుభవాలు రావచ్చు లేక స్వల్పకాలంలో కొద్దిగా చేదుగా ఉన్నా దీర్ఘకాలంలో అది ఉపయోగాన్ని ఇచ్చేటువంటి అనుభవాలు కావచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణకి అనుకోకుండా ఒక అస్వస్థత అంటే రోగము వస్తుంది రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో మందులు తీసుకుంటాం మందులు తీయగా ఉంటాయా తీద పెట్టుకోవడంతోనే చేదు అనిపిస్తుంది ఈ చేదు నా కొద్దు అని గనక అన్నట్టయితే ఆ రోగాన్ని పెంచి పోషించినట్టు అవుతుంది ఈ చేదు సహిస్తాను భరిస్తాను అని గనక అనుకున్నట్టయితే రోగాన్ని తీసివేసేందుకు మనం మార్గం కల్పించినట్టు అవుతుంది జీవితంలో కూడా ఒక్కొక్కసారి కొన్ని చేదనుభవాలు ఎదురవుతాయి ప్రస్తుతానికి చేదనిపించవచ్చు తర్వాత దీర్ఘకాలంలో అవి ప్రయోజనవంతమైనటువంటి తీపి లేక మధురమైన ఫలితాలను మనకివ్వవచ్చు అంటే ఇది ఎలా తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది ఒకరి అనుభవం మరొకరికి కాపీ కాదు కదా ఒకరికి ఒక సమయంలో సరైనటువంటిది ఇతరులకు అన్ని సమయాలలోనూ సరైనది అని చెప్పడానికి వీలు లేదు కదా ఇందులో అనేకమైనటువంటి తారతమ్యాలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇరవై ఐదేళ్ల కుర్రాడు రాత్రి పదకొండు గంటలకి పనుంది బయటకు ఎందుకురా అని అడిగి ఫోన్లేనాయనా వెళ్ళిరా నాయనా అంటాం మీకు అర్థమైందా అదే ఉదాహరణకి పద్దెనిమిది ఏళ్ల అమ్మాయో ముప్పై ఏళ్ళ ఆవిడో నేను బయటకు వెళ్ళొస్తాను నాయన అంటే అదేమిటి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు నువ్వు తోడు వెంట పెట్టుకుని వెళ్ళమని అంటాం ఎందుకని నీకు అర్థమైపోయింది కాబట్టి నేను వివరించి చెప్పక్కర్లే ప్రపంచం అలా ఉంది అవసరాలు మనవే కానీ ప్రపంచం అలా ఉంది అలా ఉన్న ప్రపంచంతో నెగ్గుకురావడం వెళ్ళాలనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పుకున్నప్పుడు ఒక కుర్రాడైతే వెళ్ళిరా నాయన అని చెప్పని అంటాం మనం ఒక అమ్మాయి అయితే ఏం కావాలి నేను వెంటొస్తాను లేదు నువ్వు వెళ్ళొద్దు ఇలాంటివన్నీ మనం ఆల్టర్నేటివ్స్ అంటే ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పని మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ ప్రశ్నించే మనస్తత్వమే నిదానించే మనస్తత్వమే భవిష్యత్తుకు కావలసిన మంచి పునాదులను ఏర్పరుస్తుంది ఆవేశపరులై తొందరపడి పనిచేసేటువంటి వ్యక్తులు మంచి ఫలితాలు పొందొచ్చుగాక పొందరు అని మనం చెప్పడానికి వీల్లేదు కానీ అలా ప్రతిసారీ వాళ్ళు ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయని చెప్పడం కొంచెం అనుమానాస్పదమైన సత్యం అవుతుంది అందుకని అసలు సహజంగా కొందరు ఆవేశపరులు కొందరు ఆ వయస్సులో ఆవేశపర ఆ తర్వాత ఆవేశవంతు ఉండదు కొంచెం నిదానంగా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు అందుకని మనం మన వయస్సు మన తత్వం మన అవసరాలు మన అనుభవం మన పరిస్థితులు మనకు తట్టుకునే సామర్థ్యం ఇవి దృష్టిలో పెట్టుకుని రంగంలోకి దిగాలి ఇవి దృష్టిలో పెట్టుకోకుండా గనక మనం నిర్ణయాలు చేస్తే अदृष्टे पराले लेको असौकिया कल निर्णया जी एन भूपड़ता मन व्यक्तित्सम व्यक्ति विकसिवे सर बावे सर्वे वज्रा पश्यंतु दुखभाग् भवे अंदर उ అందరూ ఆనందంగా ఉండవలే ఎవరికి కష్టాలు ఉండకూడదు నష్టాలు ఉండకూడదు ఇది దాని ఆంతర్యం మరి ఇప్పుడు నేను దాని నుంచి చెప్పినంతా కూడా అందరికీ తెలిసి ఉండవలే ఎలా తెలుస్తుంది అందరికీ మామూలుగా ఒక పుస్తకం చదివితే మనకు తెలిసేదానికి అదనంగా ఆలోచన వల్ల ఎక్కువ తెలుసుకుంటాం మనం రిలేట్ రిఫ్లెక్ట్ అనేటువంటి పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో ఇప్పుడు ఉదాహరణకు మనం సినిమా చూస్తున్నప్పుడు ఆ సన్నివేశంలో గనక నేను ఉన్నట్టయితే ఏమై ఉండేది లేక నేను ఎలా ప్రవర్తించి లేక అది తప్పు ఇది ఒప్పు ఇది బాగుంది ఇది బాగులేదు ఇది దుర్మార్గము ఇది సన్మార్గము అనేటువంటి అభిప్రాయాలకు మనం వస్తాం అంటే కథలో ఒక విలన్ ఉంటాడు మనకు తెలుసు వాడు వ్యవహారం చుట్టంతోనే విలన్ అని చెప్పి వాడు చేసే ప్రతి ఆలోచన ప్రతి చూపు ప్రతి పని కూడా ఆ దుర్మార్గానికి సాక్ష్యంగా నిలిచేటువంటి పనులేదు అంటే మనకు ఆ రచయిత సీన్ బై సీన్ ఏం బిల్డ్ చేస్తున్నాడంటే మన మనస్సులో ఇతను ఆ సమయంలో అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండవలసింది తీసుకుంటున్నాడు అంటే ఇలాంటి వ్యక్తిత్వం అన్నమాట నేనేం నేర్చుకోవాలి ఇందులో అలాంటి నిర్ణయాలు నేను తీసుకోకూడదు అనే గుణపాఠం నేను నేర్చుకోవాలి తప్ప అలాంటి నిర్ణయం తప్పకుండా తీసుకోవాలి అనే అభిప్రాయం మీ మనస్సులో చొచ్చుకుపోతోంది అంటే బహుశా మీ మనస్సులో ఏదో ఒక బలహీనత అలా మొగ్గ వికసించి పుష్పమయ్యేందుకు దోహదం చేసే పరిస్థితి కనబడుతుంది ఇది ఎందుకు చెప్తున్నానో గమనించండి అప్పుడప్పుడు కొన్ని రకాల దొంగతనాలు జరుగుతాయి మనకు న్యూస్ పేపర్లో వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళను పట్టుకున్నట్టు ఏదో ఇంటరాగేషన్ విచారించినట్టు కనబడుతుంది విచారించినప్పుడు పలారా సినిమాలు పలానా సన్నివేశం వల్ల స్పూర్తి పొంది మేము ఈ దొంగతనాలు చేస్తున్నామని ఆ దొంగతనాలు చేస్తున్న వాళ్ళు పేపర్లో చెప్పడం జరుగుతుంది అంటే బహుశా ఆ రచయిత మనస్సులో ఇంకొంత మంది ఎక్కువ దొంగలు కావాలి మన సమాజంలో దొంగలు తక్కువై అన్యాయంగా చెడిపోతున్నాం మనం ఇది నాగరికత కాదు దొంగల సంఖ్య ఇంకా ఎక్కువ అవ్వాలి అభివృద్ధి చెందాలి దొంగల సంఖ్య అనే అభిప్రాయంతో ఆయన సినిమాకు రాయలేదు కథ ఆ డైరెక్టర్ గారు అలా తీయలేదు ఆ ప్రొడ్యూసర్ యొక్క సంకల్పం అది కాకపోవచ్చు కానీ జరుగుతున్నదేమిటి వెంటనే ఇలాగనక మనం ప్రశ్నిస్తే అవునండి మా సినిమా రెండు కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది పది కేంద్రాలలో అర్ధశత దినోత్సవాలు జరుపుకుంది మొత్తం మా టికెట్ల అమ్మకం ప్రకారం లక్షా మంది చూశారు లక్షా మంది దొంగలయ్యారా అవలేదు కదా వాళ్ళు దొంగలై ఉంటారు ఇద్దరు దొరుకుంటారు ఇద్దరు దొరుకుండరు అందుకని మీరు మా సినిమానెందుకు తప్పుబడుతున్నారు అని వాళ్లు తర్కం సరే ఇది పక్కనట్టు పెడదాం మనకు సంబంధించని సమస్య అంటే ఎలాంటి వాళ్ళు రాస్తున్నారు ఎలాంటి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు ఎలాంటి వాళ్ళు ఆ సినిమాలలో నటిస్తున్నారు ఎలాంటి అపరిపక్వ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ సినిమాలు చూస్తున్నారు అందువల్ల సినిమాల ప్రభావం మనపై ఎంతుంది అనేటువంటి ఒక క్షణం పక్కనట్టు పెడితే మిగిలిన సాధారణమైనటువంటి విషయాన్ని ఒక్క క్షణం పక్క నుంచి మనపై సినిమాలు ఏ ప్రభావాన్ని కలిగి ఉంటున్నాయి అని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి నాకు అనిపిస్తుంది ఒక రెండు చిన్న విషయాలు ఉదాహరణకు ఒక సినిమాలో డబ్బున్న ఒక అమ్మాయిని ఒక ఆటో డ్రైవరో లేక వాళ్ల కారు డ్రైవరో లేక ఎవరో ఇంకో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తితో ప్రేమించినట్టు అనేక కష్ట ఎదుర్కొని చివరికి పెళ్లి చేసుకున్నట్టు ఓ సినిమా తీస్తారు బాగానే ఉంది ఇందులో సాంఘిక ప్రయోజనం బోర్డంతా ఉండవచ్చు కాదని చెప్పి నేను అనను కుల వర్గ మత పోరాటాలకు సాక్ష్యంగా ఇది నిలవచ్చు కాదని చెప్పి నేను అనను కానీ ఇప్పుడు ఉదాహరణకి ఒక సినిమాలో ఒక ఆటో డ్రైవర్ గారు ఒక కోటీశ్వరుడి కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తన బలం చూపించాడు చాకచక్యం చూపించాడని అంటంతోనే మీరేమీ అనుకోకపోతే ఉన్న ఒక పదివేల మంది ఆటో రిక్షా డ్రైవర్స్లలో ఒకరిద్దరి మనస్సుల్లోనన్నా ఇలాంటి ఆలోచన కలుగుతుందేమోనని నా అనుమానం మన మనస్తత్వ శాస్త్ర విశ్లేషకులు లేవంటారు నాకు తెలియదు కలుగుతుంది కలగవచ్చు కలకపోవచ్చు నేను గ్యారెంటీ ఇవ్వటంలా కలుగుతుందని కానీ ఏమనిపిస్తుంది ఒక అద్దమైన అమ్మాయి నా ఆటోలో కూర్చుంది నేను ఆటో నడుపుతున్నాను నడుపుతూ ఆ లోపల అద్దం పెట్టుకుంటారు మీకు తెలుసు కదా ఆటో డ్రైవర్లు అద్దం పెట్టుకుంటారు లెఫ్ట్ అంటే ట్రాఫిక్ కోసం అని చెప్పే అద్దాలు వేరు వెరకాల కూర్చున్న ప్యాసింజర్లు ఏం చేస్తున్నారో చూద్దాం జిజ్ఞాసతో పెట్టినటువంటి అద్దాలు వేరు ఇది మీకు తెలుసు మనం చూసాం సరే అంటే ఏమిటి ఆటవాడట కన్నేసి చూస్తూ ఉంటాడు సాధారణంగా చూసిన తర్వాత మనస్సు ఏం చేస్తుంది నువ్వు చెప్ప చూసిన తర్వాత మనస్సు ఏం చేస్తుంది చూడాలనిపిస్తుంది చూసిన తర్వాత ఏం చేస్తుంది చూడాలనిపిస్తుంది బావలేదు చూడాల కరలేదనిపిస్తుంది ఇంతే కదా రకాలెవరో ఇద్దరు కూర్చుని ఏవేవో వికిలి చేస్తారు చేస్తున్నారని అనుకుందాం అప్పుడేమనిపిస్తుంది ఆ వెకిలి చేస్తారు చూడాలనిపిస్తుంది మర్యాదగా కూర్చున్నారని అనుకుందాం ఏమేమి అనిపించాము అంటే నేను నీకు ఒక రన్నింగ్ కామెంటరీలాగా ఒక సన్నివేశం నీ కళ్ల ముందు కదలాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రతిరోజు ఆ సమయంలో అక్కడ బయలుదేరి అక్కడ దిగుతూ ఉన్నప్పుడు నీకు ఆలోచనలు నీ మనస్సులో పేరుకుపోతాయి దాని పర్యవసానం ఏమవుతుంది ఏమన్నా కావచ్చు నేను బాధ్యున్నా నాకే తెలుసు సార్ నేను సినిమా తీశాను అంతే వినోదం కోసం తీశాను అక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి గీత గీయాలి దాని నుంచి మీరు ఇంకేమీ ఆలోచించకూడదు అని ఆలోచిద్దామా అంటే నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మొత్తం ఈ సమాజపు కనీసం అవగాహనలోకి గనక తెచ్చుకున్నట్టయితే మనం గ్రహించవలసినవి నేర్చుకోవలసినవి ఎలాంటి విషయాలున్నాయి విస్మరించవలసినవి దూరం పెట్టవలసినటువంటివి ఎలాంటి అంశాలున్నాయి దీన్ని బట్టి మనం ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అనేటువంటి పాయింట్ గురించే మాట్లాడుతున్నాను నేను ఇంకొక విషయం పాత రోజుల్లో కూడా రకరకాల సాహిత్యాలు అందుబాటులో ఉండేవి ఇప్పుడు ఉదాహరణకు ఎవరో పడరాని వాళ్ళు అంటారట రామాయణం రంకు భారతం బొంకు అని చెప్పారు ఆ మహానుభావుడికి అనిపించిన అభిప్రాయం అది ఏముంది రామాయణం భారతంలో ఉంది అన్ని అబద్ధాలు బాబు అంటే ఆ పెద్ద మనిషికి మొత్తం రామాయణము భారతము చదివిన తర్వాత ఆ కాల పరిస్థితులు వేరు ఈ కాల పరిస్థితులు వేరు అనేటువంటి విషయాన్ని పక్కనట్టు పెట్టి ఆ కాలమైనా ఈ కాలమైనా అన్ని యుగాలకు పనికొచ్చేటువంటి కొన్ని ధర్మాలు కొన్ని అనురాగాలు కొన్ని ప్రేమలు ప్రస్తావించబడ్డాయా లేదా అన్నట్టు ప్రశ్న ఇప్పుడు కాలంలో అలాంటి మంచి మనుషులున్నారా లేరు అది వేరే సంగతి కానీ అది తప్పని చెప్పని ఎలా అంటావు నువ్వు అది తప్పని అంటానికి అంటే ఆలోచించవలసిన అంశం ఏమిటంటే మనం ఒప్పు తప్పు అని నీకు తెలిసిన పద్ధతిలో నీవు నిర్ణయాలు చేయటం వెనుక ఉన్న నీ అవగాహన సామర్థ్యం ఏమిటి అందులో ఉన్న విషయం ఏమిటి దాని లోత ఏమిటి అది ఎప్పుడు ఏ కాలంలో జరిగింది ఆనాటి పరిస్థితులు ఏమిటి అని చెప్పండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సీతమ్మవారు కొని సీత ఎవరమ్మాయి జనకుని కూతురు అందుకని జానకి అనే ఇంకో పేరు కూడా ఆవిడకు పెట్టారు మహారాజు గారి కూతుర ఎవరిని పెళ్లి చేసుకుంది దశరథ మహారాజు గారి పెద్ద కొడుకు శ్రీరాముని పెళ్లి చేసుకుంది రాజుల ఇళ్లలో కనీసం మనం చూసిన సినిమాల మీదకి బంగారవది పుష్కలంగానే ఉంటుంది కదా ఉంటుందా ఉండదా తక్కువ కనీసం గాజరాజన్ రెడ్డి గారి దగ్గర కొంచెం ఎక్కువే ఉండవచ్చు కనీస పక్షం కదా ఏమంటారు అవునా కదా నేనంత అబద్ధం చెప్తున్నాను కొంచెం ఎక్కువే ఉండొచ్చు అడవిలో ఒక బంగారు జింక కనబడింది మీకు అర్థమైందా ఆవిడ ముచ్చట సరే ఇదంతా వేదాంతం పక్కనట్టు పెడితే అది బంగారు జింక బంగారాన్ని కరిగించి నగలు చేసుకుంటావు బంగారాన్ని నమ్ముకుంటావు బంగారు జింకను ఏం చేస్తావు ఒక కలెక్టర్ సైతం వచ్చిన మా ఇంట్లో చిన్న ఒక్కొక్కరు పెళ్ళుంది మా ఇంట్లో చక్కని పావురం ఉంది చక్కని చిలుక ఉందన్నట్టు సరే ఆ బహుశా బంగారు జింకను తీసుకుని అయోధ్యకు వెళ్ళిన తర్వాత అందరికీ చూపించవచ్చు అడవిలో నుంచి మేమే కలెక్ట్ చేసి తీసుకొచ్చాను చూసావా బంగారు జిలక జింక అని చెప్పని అభిప్రాయం తల్లి మనసులో ఉందేమో మనకు తెలియదు కానీ ఆ ఎంత తాపత్రయం అంటే అది స్త్రీ సహజమైన స్వభావమా లేక భార్య కోరక కోరక కోరితే నేను ఎందుకు తీసుకొచ్చివ్వకూడదు అనేటువంటి మగవాడి మగధీరత్వమా పక్కరట్టి పెడదాము బంగారు జింక ఉంటుందండి ఉంటే బంగారంలా వాడుకునేందుకు అవకాశం ఉంటుందా ఎప్పుడైతే ప్రాణం ఉండి కదిలి చెంగు చెంగున పరిగెత్తుతూ ఉందో దాని అర్థం ఏమిటి అదొక జింక జింకలో కొంచెం డిఫరెంట్ వెరైటీ ఆ జింకలో డిఫరెంట్ వెరైటీ కోసం తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగిందో మనకు తెలుసు నిజానికి అది లేకపోతే కథ మలుపు తిరిగి ఉండేది కాదు రామాయణం అయి కాదు సీతమ్మ వారి అపహరణం జరుగుండేది కాదు రావణ సంహారం జరిగి కాదు ఆ విష్ణుమూర్తి జయ విజయులకు ఇచ్చినటువంటి వరంలో ఈ అవతారంలో మీ ఇద్దరిని రావణాసుర కుంభకర్ణంలాగానే హతమారుస్తానని చెప్పి జరుగుండేది కాదు ఆ యుగం అంతరించి కాదు ఆ తర్వాత కృష్ణ అవతారం రావాలి ఆ తర్వాత ఇదిగో మనం ఉన్నాం కదా ఇక్కడ కలియుగం రావాలి ఇవన్నీ పురుషాపడిపోయింది అందుకని కది జరిగింది నమస్కారం ఆ క్షణంలో ఆవిడ అలా స్పందించింది భార్య కోరిక మేరకు భర్త ఇలా స్పందించాడు ఇలా స్పందించినందువల్ల రావణాసురుడు సీతమ్మవారిని ఎత్తుకెళ్ళగలిగాడు సరే ఓ గీత గీశాడు ఆ లక్ష్మణుడు ఆ గీత దాటింది సీత గీత దాటితే మనకు చాలా ఫేవెట్ ఇది మన జీవితానికి అన్వయం చేసుకోవడానికి ప్రయత్నం నేను రామాయణం కథ రాలేదు నీకు తెలిసిందే ఊరికే బ్యాక్డ్రాప్ అంటా కదా వెనకాల ఒక కర్టెన్ లాగా ఉండటం కోసం ఎన్ని విషయాలు అసహజమైనటువంటివని తెలిసిన తర్వాత కూడా వెర్రి కోర్కెలతో మనం వెంపరలాడుతూ వాటి వెంట పరిగెత్తుతున్నామో అవి బంగారు జింకలు కావా సత్తా ఎరిగి సామర్థ్యాన్ని బట్టి కృషి చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటే తప్పులేదు చేయాలి లేకపోతే కృషి స్తంభిస్తుంది ఒక్కొక్క ప్రయత్నము ఒక్కొక్క అనుభవాన్ని ఇచ్చి ఆ వచ్చే అనుభవానికి రానున్నటువంటి ప్రయత్నానికి కావలసిన నమ్మకాన్నో విశ్వాసాన్నో లేక సంశయాన్నో మన మనస్సులో సృష్టిస్తాయి ఇప్పుడు ఉదాహరణకు ఒక స్థాయి పరీక్ష రాశాను అని చెప్పని అనుకోండి డెబ్భై మార్కులు వచ్చాయి చెప్పరు కొన్ని పరీక్షల్లో కొన్ని పరీక్షల్లో చెప్తారు డెబ్బై మార్కులు వచ్చారు ఉదాహరణకి ఇంటర్వ్యూలో పోయింది అనుకోండి ఇంటర్వ్యూలో పోయినంత మాత్రా నా నువ్వు సెలెక్ట్ కాలేదు అని ఆ వ్యక్తిని నిందిస్తేట ఒక వెయ్యి ఉద్యోగాలకు డెబ్బై మంది పరీక్షలు రాస్తారు డెబ్బై మందిలో ఆ వెయ్యి ఉద్యోగాలకు మళ్లీ వర్గీకరణలు అవి ఇవి కేటాయింపులు ఉంటాయి బహుశా మీకున్న సామాజిక వర్గానికి ఒక అరవై పోస్టులు వచ్చాయని చెప్పని అనుకున్నాను ఆ అరవై పోస్టుల్లో డెబ్బై మంది మీకన్నా పైన మొనగాళ్ళున్న కారణం చేత మీకు రాలేదు రానందు రానందువల్ల గచ్చి ఈ బ్రతుకు దండగా అని చెప్పని అనుకోవటం సవ్యమైన విషయమా కాదు కదా అంటే ఒక యూనివర్సిటీ పరీక్ష కనుక రాస్తే వెయ్యి మంది పరీక్ష రాస్తే వెయ్యి మందికి ఫస్ట్ క్లాస్ వచ్చినా యూనివర్సిటీ ఏమి సంకోచించకుండా రిజల్ట్స్ డిక్లేర్ చేసేస్తుంది తలా ఒక మెమో ఇచ్చేసి పంపించేస్తుంది కానీ పోటీ పరీక్షల్లో ఇలా కాదు పోటీ పరీక్షల్లో పాసు ఫెయిల్ అంటూ ఉండవు ఉన్నటువంటి పదవుల సంఖ్యకు పద్ధతి ప్రకారం ఎంతమందిని పిలవాలో అంతమందిని పిలుస్తారు ఒక రెండు రెట్లు మూడు రెట్లు సంఖ్య పిలుస్తారు టాప్ నుంచి మొదలెడతారు టాప్ నుంచి లెక్క పెట్టడం మొదలు ఎన్ని పదవులకు అమ్మా మైకు లేదు నేను గొంతెత్తి మాట్లాడాలి మీరు అందరూ ముందొచ్చి కూర్చుంటే మీకు కాస్త వినబడే ప్రమాదం ఉంది కమ్ హియర్ నువ్విటొచ్చానన్న బ్యాగ్ ఎవరిది నువ్వు శరీరంలో భాగం కాదు కానీ బ్యాగ్ నీ ఆస్తి కదా నువ్వు ఇటు వచ్చేసి బ్యాగ్ మర్చిపోతాయట ప్రస్తావన చేస్తున్న విషయం ఏమిటంటే ఒక యూనివర్సిటీ నిర్వహిస్తున్నటువంటి పరీక్షకి ఎన్ని వేల మంది పరీక్ష కూర్చున్నా ఎన్ని వేల మందికి ఫస్ట్ క్లాస్ వచ్చినా సెకండ్ క్లాస్ వచ్చిన థర్డ్ క్లాస్లో వచ్చిన యూనివర్సిటీకి వేరే బాధ్యత లేదు రిజల్ట్స్ డిక్లేర్ చేసి నమస్కారం పెట్టి చేతులు దులుపుకుంటుంది దానివల్ల ఏం జరుగుతుంది ఆ తర్వాత పై చదువులు వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తావో నీ ఇష్టం నీ అవకాశం నీ అదృష్టం యూనివర్సిటీకి ఏ బాధ్యత లేదు కానీ ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని ఒక పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు సొంతంగా నిర్వహించడానికి వీల్లేదు ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రకటన ఒక నోటిఫికేషన్ ఇచ్చి పలానా డిపార్ట్మెంట్లో పలానా ఉద్యోగాలున్నందువల్ల ఈ స్థాయి వ్యక్తులు ఈ తెలివితేటలతో మాకు కావలసిన అవసరం ఉంది వేకెన్సీలు ఇన్ని దీనికే ఒక ప్రకటన విలువరించండి బాగుంది ప్రకటనకు సిలబస్ ఇది బాగుంది పరీక్ష పాల తేదీ నిర్వహిస్తారు బాగుంది అందరూ చదువుకుని బాగా కష్టపడి మామూలుగా బిఏ బీఎస్సీ బీకామ్కు ఒక మూడు నాలుగు గంటలు ఐదు గంటలు చదివినటువంటి వాళ్ళు దీనికి ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు ఎందుకంటే పోటీ పరీక్ష కదా టాప్లో ఉండాలి మధ్యలో ఉంటే సరిపోదు అందుకే నానా వస్తాపుడు బాగా చదువుతారు ఒక అనుభవం వచ్చింది ఏమిటది బాగా నీకు తృప్తిగా రాశావు నీవెంత కష్టపడ్డావో దానికి సమర్థనీయమైన స్థాయిలో నువ్వు పరీక్ష రాయటం జరిగింది బహుశా ఇంటర్వ్యూ కూడా నీకు పిలిపొచ్చింది ఇంకేంటి వచ్చేస్తుందని అనుకున్నాం చక్కగా గడ్డం ఇసుకుని మంచి బట్టలు ఇస్త్రీ ఓ మంచి షూ దానికి పాలిష్ చేసుకుని టిక్ టాక్ టిక్ టాక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడవాడు ఆకాశం కింద ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అంటే ఆకాశం కింద అని అనుకూడదేమో బహుశా ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని విషయాల మీద అడ్డగోలగా అడ్డమైన ప్రశ్నలన్నీ అడుగుతారు వాడు దే ఆర్ పేడ్ ఫర్ ఇట్ ఉదాహరణకి నువ్వు మీసం తీసేసి వచ్చావు అను కోరిక చెప్తున్నా అదేమిటి ఈ వయసు మీసం తీసేశావు అంటే నువ్వు తీసినా పెట్టినా వాడికి అనవసరం కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా నువ్వు మీస ఉంటే వాడికే నీ మీస లేకపోతే వాడికే వాడు ఏమన్నా మీస ఉన్న వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని కండిషన్ పెట్టాడా అక్కడ పెట్టడా కానీ వాడు ఏం చేస్తాడంటే నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కనుక్కోవటానికి ఇప్పుడు ఉదాహరణకి ఎవరో బావలేదంటే తీసేశాను సార్ నీకు మీస ఉంటేనే బాగుంటుందా అని నేనంటే నువ్వు పెట్టుకుంటు సమాధానం ఏంటి ఐ వాంట్ టు ప్రవోక్ యూ నీకు అర్థమవుతుందని చెప్పే పాయింట్ ఇంటర్వ్యూలో ఐ వాంట్ టు ప్రవోక్యూ మిమ్మల్ని అన్సెటిల్ కనుక చేసినట్టయితే మీరు కూర్చున్న పీఠాన్ని గనక కదిలించినట్టయితే ఎంతటి సజ్జస్ఫూర్తితో ప్రజెన్స్ ఆఫ్ తో మీరు ఏ రకమైన సమాధానం చెబుతారనేది తెలుసుకోవడం కోసమే తప్ప ఈ వచ్చిన వాళ్లకు మీసాలు ఉంటే ఏమి కొబ్బులు లేకపోతే ఇది అక్కడ పరిస్థితి సరే ఉదాహరణకు మీకు ఉద్యోగం వచ్చింది అనుకుందాం బయటకు మీసాల గురించి అడిగాడు నన్ను అని చెప్తారు అడిగింది మీసాల గురించి పోయింది అని చెప్పారు బయటకు వచ్చి పోయిందని ఇక్కడ మీసాలు సిలబస్లో ఉన్నాయా లేదు వాడు ఏ తిక్కకు ఆ తిక్కలకు లెక్కలున్నాయో లేదో తెలియదు ఆ తిక్కల కొద్దీ వాడు ప్రశ్నలు అడిగితే తట్టుకునే సామర్థ్యంలో ఎంత ఉంది అని చెప్పని తెలుసుకోవటం కోసం అడిగారు అంతే దాని ప్రయోజనం తప్ప ఆ తర్వాత బయటకు వచ్చిన మీసాలు పెంచడము లేక ఉన్న మీసాలు క్లీన్ షేవ్ చేసుకోవడము అది కాదు దాని పరమార్థం ఒకసారి ఒక అనుభవం వచ్చినప్పుడు సరే కావాల్సిన ఉద్యోగం వచ్చింది అనుకోండి నిశ్చింత కథ సుఖాంతం మళ్ళీ మనం దాన్ని చూడక్కర్లా రాలేదు అని అనుకుందాం ఏం చేయాలి ఇక్కడ మీ యొక్క తెలివితేటలు మీ స్పందన మీ ప్రతిస్పందన మీ అవగాహన ఆధారపడి ఉంటాయి ఎవడ పిచ్చినా వేధవ నన్ను తీసేయమంటే నేను తీస్తానా అలానే ఉంచుతాను అదో పద్ధతి మేము నలుగురు ఇంకో నలుగురు అడుగుతావు నువ్వు వెంటనే అనిసం బావలేదా తీసేమంటావా తీసేయమంటావా చెప్పని నలుగురు చెప్పినట్టు తీసేయవచ్చు తీసేయొచ్చు ఉంచుకోవచ్చు లేక ఉంచుకున్నవాడు తీసేయచ్చు తీసేసిన వాడు ఇది ఏం జరిగినా కూడా నీ యొక్క ఎనాలిసిస్ ఎనాలిసిస్ అంటే విశ్లేషణ నీ విశ్లేషణ సామర్థ్యం మీద పడి ఆ వచ్చిన అనుభవానికి ప్రతిచర్య ఎలా ఉంటుంది అనేటువంటిది నిర్ణయం చేసుకోవాలి నీకు ఇంకొక పది మార్కులు కనుక ఎక్కువ వచ్చి ఇలాంటి ఒక చచ్చు ప్రశ్న చొప్పదంటు ప్రశ్న ఏమంటే చొప్పదంటు అంటారు కదా ఉత్త గడ్డి అని అర్థం అందులో ఏం లేవు ఉత్త చొప్పదంటు ప్రశ్నలు గడ్డి ఘాస్ ఉత్త గడ్డి గడ్డి ప్రశ్నలకి తిరిగేదేటి వాడి టాపర్ని నేను మా అంటే మార్కులు ఇచ్చిన పద్దెనిమిది ఇచ్చుకో మొత్తం నేనే టాపర్ని లిస్టులో నీకు అర్థమైందా అంటే రెండు మార్కులు తక్కువించడం వల్ల పంపలే వాటికి పోవు ఐ విల్ ఫేస్ అనేటువంటి పద్ధతిలో ఉండే ఆత్మవిశ్వాసం అంటే నేను ఎందుకు చెప్తున్నాను టాపర్స్ అంటే ఆ వన్ టాప్ లో ఉన్నటువంటి వాళ్లకి ఆ స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత మిగిలినవన్నీ తట్టుకోవడం కొంచెం తేలికవుతుంది కానీ అత్యవసర మార్పులతో పాస్ అయ్యి పోతుందో అవకాశం వస్తుందో లేదో అనేటువంటి స్థితిలో ఉన్న వాళ్లకి ఇలాంటివి ఎన్నో గమనించి తమ నిర్ణయాన్ని ఆ సమయంలో అంటే ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసిన అవసరం ఉంటుంది సీతమ్మవారి బంగారు జిల్లా దగ్గర ఉన్నాం ఇప్పుడు ఉదాహరణకి మీకు స్టేట్ లెవెల్లో గ్రూప్ వన్ సామర్థ్యం ఉంది అని అనుకుందాం అది ఎలా చెప్తారు సార్ నేను చెప్పలేదు ఊరికి అనుకుందాం మీరు నేరుగా ఐఏఎస్ సెలెక్ట్ అవుదామని చెప్పి ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం తప్పే ఉంది ప్రిపేర్ అవ్వచ్చు కానీ మీ గురించి మీకున్న అవగాహన ఏమిటి బంగారు జింక వెంట రాముని పరిగెత్తమని చెప్పి రాముడి వెంట లక్ష్మణుని పరిగెత్తమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా లేక కూర్చుని నాకు అది కావాలనుంది కాని మీ అభిప్రాయం ఏమిటంటారు బంగారు జింకలు ఉంటాయా ఉండవు సీత మరి ఎందుకది పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అది పరిగెత్తుతుంది పట్టుకోకుండా కూర్చో నేను ఎదురుగుండానే అపకారం లేదని తిరుగుతూ ఉంటుంది చూసి ఆనందించు రామాయణం తిరగరాయటం లేదు సారీ నా ఉద్దేశం అది కాదు విశ్లేషణ సామర్థ్యాన్ని అలవాటు చేసుకున్నట్టయితే పరిస్థితుల గురించి అవగాహన పెంచుకునేందుకు మనం ఏం చేయవచ్చు ఆ ప్రస్తావన చేస్తున్నాను సరేనయ్యా ఆయన బంగారు జింత వెంట వెళ్లాడు ఆలస్యమైంది డ్ ఎవడో కావాలని చెప్పని ఆ మారించు హలో లక్ష్మణ హలో లక్ష్మణ అని చెప్పని సెల్ఫోన్లో నంబర్ కొట్టాడు రాముడి వారు సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళటం మర్చిపోయారు అందుకని లక్ష్మణుడి దగ్గరే ఉంది ఆ సెల్ ఫోన్ అర్థమవుతోందా లక్ష్మణ లక్ష్మణ అని చెప్పని సెల్ ఫోన్ వస్తుంటే ఫోన్ తీయవేమిటి అని చెప్పని సీతమ్మవారు లక్ష్మణుడిని కోపాడారు తీస్తే అన్న గొంతు కాదు గుర్తుపట్టేసాడు మానాడు ఇదంతా రాక్షసమాయ వ్యవహారం తల్లి అన్న సంగతి నీకు తెలీదా ఆయన వెళితే ఎవడైనా అసలు ఎదురు నిల్చోగలడా ఎవరో అపకారం చేసినందువల్ల లక్ష్మణా నా సహాయం కావాలి ఎక్కడి నుంచో దూరంగా వినబడితే నేను వెళ్లేంతవరకు ఏమన్నా జరగకూడదు జరగదు జరిగితే నేను వెళ్లేంతవరకు అవకాశం ఉంటుందా వద్దు తల్లి నా మాట విను నేను వెళ్ళను అన్నాడు లక్ష్మణుడు కథ తెలుసు కదా మీకు కనీసం సినిమా చూశారు కదా అప్పుడు ఆవిడ ఏమన్నది ఏబీసీ ఏదో అని వెళ్తావా వెళ్ళవా అని అన్నది సరే అని చెప్పి ఇదిగో మా చువాత కుల మీద ఆన గీత ఈ గీత దాటుందమ్మా ఏ పరిస్థితిలో కూడా అని చెప్పని తాను వెళితే బలహీనత నీ వెంట ఒక మనిషి ఉంటే నీకు బలమా ఆ మనిషిని బయటకు పంపించేస్తే బలమా అది వేరే విషయం ఏ బంగారు జింక ఆకర్షణ ఆకట్టుకుందో అదే బలహీనతతో ఏమనుకోమానండి రాముడికి ఆపదొస్తే సహాయం చేయటానికి లక్ష్మణుడు ఎందుకు వెళ్ళటం లేదు నేను చొరవ తీసుకుని పంపిస్తాను ఇతన్ని అని చెప్పి సీతమ్మ లక్ష్మణుడిని కూడా అడవికి పంపించేశారు తర్వాత కథ ఏం జరిగిందో మనకు తెలుసు నేను ఈ ఉదాహరణతో ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మనం చదివిన పుస్తకాలు కానీ చూసిన సినిమాలుగాని జీవితంలో చుట్టుపక్కల మన స్నేహితులతో ఏర్పడిన అనుభవాలు గ్రహిస్తే మనకొచ్చే స్పందనలు గాని మనకొచ్చే విశ్లేషణ గాని జాగ్రత్తగా వాడుకున్నప్పుడే మనం వ్యక్తిత్వం వికసించే అవకాశాలుంటాయి అంతే తప్ప మనకు చుట్టుపక్కల జరుగుతున్న వాడితో సంబంధం లేదు అనేటువంటి కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని ముక్కు మూసుకుని కూర్చుంటే బహుశా ఈ కళ్ళు ముక్కు చెవులు తెరిచినప్పుడు ప్రపంచంతో ఏ రకమైన సంబంధాలను మీరు నెరపగలుగుతారు ఇది ప్రశ్న ఇది ఎందుకు చెప్తున్నానంటే గత మూడు నాలుగు రోజులుగా న్యూస్ పేపర్లు చదువుతూ ఉన్నప్పుడు జరుగుతున్న వార్తలను నేను సమీక్షిద్దామని కాదు కానీ ఉదాహరణకు మీది తెలంగాణ ప్రాంతం అనుకోండి అక్కడ కూర్చున్న వ్యక్తి ఆంధ్ర ప్రాంత వ్యక్తి అనుకోండి ఆయన అడిగే ప్రశ్నలు ఫోకస్ వేరుగా ఉంటాయి రివర్స్ వేరుగా ఉంటాయి ఏ రకమైన స్పందన ఇస్తారు రేపు మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆల్ ఇండియా కేడర్కి కనుక మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే ఏ పక్క రాష్ట్రానికి అలాట్ చేస్తే అక్కడి నుంచి సెంట్రల్ డెప్యుటేషన్ మీద వెళ్తే అక్కడ కూర్చుని ఈ స్టేట్ కు సంబంధించిన నిర్ణయాలు చేయవలసిన అవసరం వస్తే మీరు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా పక్షపాత బుద్ధితో చూస్తారా అనేటువంటిదే వాడికి కావాలర్థమైందా నేను మాట్లాడుతున్న విషయం నిష్పక్షపాతంగా ఆబ్జెక్టివ్లీ పక్షపాత బుద్ధితో సబ్జెక్టివ్లీ డిసిషన్ సబ్జెక్టివ్గా ఉంటుందా మీ డిసిషన్ ఆబ్జెక్టివ్గా ఉంటుందా अनेक प्रशं समी अटे विथिंग ब्राके मन व्यक्तित् मन प्राती मन मरकर मरों मरुकटी निजमे सत्यमे अ दीद गीत गी अया ऐस एन अडमस्ट्रेटर और निर्वाहक दक्षिड़ नेता ఈ రకమైన విశ్లేషణ ఈ రకమైనటువంటి అనుభవాన్ని సంపాదించుకుని అప్పుడు పోటి పరీక్షలో కూర్చుంటే లేక జీవితంలో పోటీకి సిద్దపడితే అప్పుడు సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంతే తప్ప సంసిద్ధపడకుండా అస్త్ర శస్త్రాలు తీసుకోకుండా యుద్దానికి వెళ్తే ఏ గతిపడుతుంది ఒక్క బాహుబలం మల్ల యుద్దానికి తప్ప మరింకా దేనికి పనికి ఎందుకంటే నేను ఆయుధాలు తీసుకెళ్ళలేదును ఆయుధాలు తీసుకెళ్తే ఆ రకమైన యుద్ధం చేసేందుకు సంసిద్ధం ఆయుధాలు లేకుండా వెళ్తే ఊరికే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్కే పనికి వస్తావు తప్ప వరింకే రకమైన ఫైట్కి మనం పనికిరాము ఈ విశ్లేషణ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి ప్రతి అనుభవము శిల శిల్పంగా మారటానికి చెక్కిన ఉలి దెబ్బ ఇప్పుడే దాని నుంచి ఏదో మాట్లాడుతున్నాను ఒకటి ముప్పై నిమిషాల నుంచి ఏముంది ఇందులో మేముందే ఆలోచించబడుతున్నాం అంతే కదా సార్ అంతే ఎందుకు ఆలోచించాలి ఎలా ఆలోచించాలి ఆలోచిస్తే పర్యవసానం ఏమిటి దాని లాభాలేమిటి ఏ సమయంలో మన మనస్సును ఎలాంటి ఆలోచనకైనా అంటే ఎలాంటి ప్రశ్నకైనా ఎలా సంసిద్ధం చేసుకోవాలి అనేటువంటి విషయాలు నేను విశ్లేషిస్తున్నాను ఊరికే అడుగుతున్నాను మీలో ఏదో రకమైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతమందో ఒకసారి చేయొచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పద అత్యధిక సంఖ్యాకులు బీడే ఇప్పుడు నేను చెప్పింది మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారా విశ్లేషణ సామర్థ్యము నిర్ణయ సామర్థ్యాలు ఎంపిక ఒక ప్రశ్న అడగటంతోనే టపి మన ఒక సమాధానం పైకొస్తుంది ఒక్క క్షణం ఆలోచిస్తే అది చెప్పవలసిన సమాధానమో చెప్పకూడని సమాధానమో సెకండ్ ఆన్సర్గా అట్టి పెట్టుకోవాల్సిన సమాధానమో మీకు తెలిసి వస్తుంది ఇంటర్వ్యూలో ప్రశ్నలన్నీ అయిపోయాక రెండు మూడు ఏమవుతుంది అని అడిగారట ఏమవుతుంది ఏమవుతుందండి రెండు మూడు రెండు మూడు ఏమవుతుంది వర్షాలు అడ్డుకోరాదు పోనీ ఏమవుతుంది ఏమి కావా ఇరవై రెండు మూడు ఏమవుతాయి అంకెల్ అవుతాయి ఇంకా మామూలుగా ఒక ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే ఆ మనిషి బయటకు వస్తాడు కదా బయట ఏమడి ఏమడి అని అడుగుతారు సహజంగా అందుకే వాళ్ళు ఒక్కొక్కసారి ఈ ద్వారంగా ఉండ ఇంటర్వ్యూకి పిలిస్తే నెక్స్ట్ క్యాండిడేట్ ఇంకో రూమ్ లో కూర్చోబెడతారు వెళ్లేవాడు ఇటళ్ళు అటెళ్ళు అని చెప్పని వాడు చౌకిదారు ఉంటాడు అక్కడ అట్నుంచి పంపించేస్తారు బయట ఇంక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు మీకు అర్థమైంది కదా అంటే ఇట్ డోంట్ ఇంటరాక్ట్ ఇంటర్వ్యూ అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి వ్యక్తిని ఇంకా ఇంటర్వ్యూకి వెళ్లవలసిన వాళ్ళు అడిగే అవకాశాలు లేకుండా జాగ్రత్త పడతారు సరే సెల్ ఫోన్లు వచ్చేసరి వాడి నంబర్ మనం తెలుసు కదా వాడు వెళ్ళినాక వాటికి ఆగుతున్నప్పుడు మనం ఫోన్ చేసి ఏమిరా నిన్నేమడిగిన రు అని అడిగితే వాడు చెప్తాడు అవే మనల్ని అడిగేది కనీసం ఒక రెండు క్వశ్చన్స్ వాళ్ళు మళ్లీ రిపీట్ చేసినా మనకు సమాధానాలు రెడీగా ఉంటాయి కదా ఇన్ కంప్లీట్లీ బీయింగ్ అన్ప్రిడ్ ఫర్ ఎన్ అన్ఎక్స్టెడ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ అట్లీస్ట్ హెవ్ ఎన్ glimpse a preview of what is expected so that i am ready and prepared for answering those questions and it want to advance notice ostundani konda taapatrai padta i vishayam nenu enduku cheptunnanante meeku first point 2 3 by addition 5 by multiplication 6 as a fraction 2 by 3 or 3 by 2 if you multiply it if you raise it to a power to cube 3-square, it it it it it. can can can can be be be be 2.3, 23, 3.2, anything that you want to make अवकाश विश्लेषणा सामर्थ्य उ రెండు మూడు మీకు గెలవరా సార్ నన్ను అడుగుతున్నావు ఐదు అవుతాది అని నేను చెప్పి ఊరుకున్నాను అనుకో ఐదు అవుతుంది అది కాదు ఐదు తప్ప ఆన్సర్ అని కాదు ఐదు అర్థం కాలా ఆరు అవ్వచ్చు ఇరవై మూడు అవ్వచ్చు ముప్పై రెండు అవ్వచ్చు టూ పాయింట్ త్రీ అవ్వచ్చు త్రీ పాయింట్ క్యూబ్ కావచ్చు త్రీ స్క్వేర్ కావచ్చు అంటే ఇన్ని ఆల్టర్నేటివ్స్ చెప్పగలుగుతాము వీడికి కాస్త డెట్ ఓట్లా ఉన్నాడే ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని వీడు ఐడెంటిఫై చేయగలుగుతున్నాడే అంటే ఒక విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషించే సామర్థ్యం వ్యక్తికి ఉందన్నమాట కదా అనే అభిప్రాయం వాళ్ళకు ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఇది అర్థమైపోయింది కదా నంబర్ టూ ఇప్పుడు నేను ఇదాటి నుంచి చెప్తున్నటువంటి వాటిలో అనుకోకుండా మామూలుగా మనకు వచ్చేటువంటి అది వాళ్ళ పండగ వాతావరణం కాబట్టి మన మిత్రుల సంఖ్య కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మీరే చేతులు ఎత్తారు ఎంతమంది వచ్చారో మీకే తెలుసు ఇక్కడ అనుకోకుండా నా మైండ్ అలా ట్యూన్ అయ్యింది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పనికొచ్చేటట్టు జీవితాన్ని పరీక్షలు ప్రిపరేషన్ విశ్లేషణ చేద్దామని చెప్పి అంతే ఇక్కడ ఒక పాయింట్ గమనించండి ఇది కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే వచ్చే నెల మొదట ఆదివారం మళ్ళీ వస్తారు మీరు ఇలాంటివి మాకు టైం వేస్ట్ బయట కూర్చుంటే కనీసం ఇంకో పది ప్రశ్నలు జనరల్ నాలెడ్జో కరెంట్ అఫైర్సో లైక్ ఇంగ్లీష్ గ్రామరో అర్థమేటికల్ ఎబిలిటీనో రీజనింగో నేను అవపోషణ పట్టేసి ఉండేవాడిని అని అనుకున్నట్టయితే ఇక్కడ నేను మీకు చెప్పదలిసింది ఆ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అవకాశాలు పెంచేందుకు కావలసిన మానసిక సంసిద్ధత ఆ పరీక్షలు వాటి యొక్క జయాపజయాలతో నిమిత్తం లేకుండా వేర్వేరు వ్యాపారాలలోనో వృత్తుల్లోనో గనక మీరు ఉన్నట్టయితే వాటికి కూడా పనికొచ్చేటువంటి మానసిక సంసిద్ధత వే ఆర్ అవర్ థాట్స్ దే మేక్ ఎ డిఫరెన్స్ మనం మన ఆలోచనలు ఆ ఆలోచనలే మనకు ఈనాటి స్థితికి కారణమయ్యాయి గతంలో తీసుకున్న ఆలోచనలు నిర్ణయాలు నేటి స్థితికి కారణమైతే నేడు తీసుకునేటువంటి ఆలోచనలు నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదులవుతాయి అనే సత్యం మనకు అవగతమవుతుంది అంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎంత జాగ్రత్తగా జీవితం అంటే సమయమని తెలుసుకుని సమయాన్ని సద్వినియోగపరచుకుంటే జీవితాన్ని సద్వినియోగపరుచుకునే అవకాశం ఉంటుందనే స్పృహతో జీవించటం ముఖ్యం అది ఇందులో మనకు కావలసినటువంటి ఆంతర్యం రైట్ గడియారం కదులుతూనే ఉంటుంది పాపం నాలుగు నలభై ఐదుకే ఇవాళ మనం మీటింగ్ గురించాల్సిన అవసరం ఉంది లైబ్రరీ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా హాలిడే మూడ్లో ఉన్నారట వాళ్ళు సరే అని చెప్పాను నేను మొట్టమొదట నేను మాట్లాడిన దాన్ని బట్టి ఏమైనా అడగదలిస్తే మీరు ఒక్క ఫైవ్ మినిట్స్ ఓ మూడు నాలుగు ప్రశ్నలు నన్ను అడగవచ్చు మీరు అడగవలసింది లేదు అని అన్నట్లయితే మా నెటుగారు తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు ఈ లోపల మన ఇంపాక్ట్ వాళ్ళు ఎవరైనా వచ్చారా నేనే అడగను ఇంపాక్ట్ రెండు వేల కార్యక్రమాలకు హాజరై ఇక్కడికి వద్దాము అనే అభిప్రాయంతో మేము ఉన్నాము అని చెప్పని కొందరు మిత్రులు చెప్పడం జరిగింది వాళ్ళు ఎవరైనా వచ్చారా సో నీకు అర్థమైపోయింది అంటే అది ఎంతటి పాల పొంగు ఆ పాల పొంగు కింద మంట చల్లారిపోతే ఎలా జనం ఎలా వ్యవహరిస్తారు నాకు తెలుసు రైట్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ చెప్ప పరిసరాలు పూర్వాపరాలు పరిస్థితులు అన్నింటినీ గమనించి ఆలోచించి నిర్ణయం చేయండి అని చెప్తున్నాను ఇప్పుడు అనుభవం అంటే ఏమిటి పాత రోజుల్లో మాకు జోక్ చెప్పేవాళ్ళు ఒక ఆఫీసర్ గారు ఒక బోర్డు పెట్టారట నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ అని అంటే అర్థం ఏమిటి ఎవరో పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలని చెప్పండి లోపలికి వచ్చాక నో పర్మిషన్ వితౌట్ అడ్మిషన్ అని చెప్పా అట్లా నీకేమైనా అర్థమైతే చిక్కుముడి అర్థమవుతుంది లోపలికి వస్తే గానీ అనుమతి వను అనుమతి ఉంటే గానీ లోపలికి రాకూడదు ఎట్ట బ్రేక్ చేస్తావి డెడ్లాక్ని మీరు అర్థమైందా కొన్ని బయట ఇంకో వ్యక్తిని పెట్టి ఏదో ప్రొసీజర్ పెట్టి ఒక ఆయత మీద పేరు రాసి లోపలి పంపించండి ఆయన పర్మిటెడ్ అంటే లోపలికి పంపిస్తాం నాట్ అంటే పంపించామని అంటే ప్రొసీజర్ లేదు బయట ఇంకో ఆఫీసర్ కూర్చొని ఆఫీసర్ నిర్ణయం చేయాలి ఇవి లోపల కూర్చున్నాడు అవునా బయట అమ్మా గ్లాస్ డోర్ గ్లాస్ డోర్ లో మొక్క చూపించి టెట్ టిక్టిక్ అని కొట్టాలా మనం అంటే ఇట్లాంటి లోపలికి రావాలి ఇట్లాంటి వద్దంటే ఇదన్నాదా గ్లాస్ డోర్లు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ బద్దలవుతాయి చక్క డోర్లు స్టీల్ డోర్లే బదులవుతున్న రోజుల్లో గ్లాస్ డోర్ లో లెక్క ఊరికి ఎగ్జాంపుల్ గా చెప్పే అదే కాదా అవునా నో అడ్మిషన్ అర్థమైపోయింది యూ కాంట్ కామెంట్ సైడ్ నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ ఇంకొంచెం స్పష్టత ఏర్పడింది నో పర్మిషన్ వితౌట్ అడ్మిషన్ ఎలా తెమ్ముతుంది అది మనకు పాత రోజుల్లో సామెత చెప్పేవాళ్ళు పిచ్చుకు స్పష్టత ఏర్పడింది అంటే నో బీస్ వెల్కమ్ డోంట్ డిస్టర్బ్ అని చెప్పిన టైం పాత రోజుల్లో సామెతో ఉండేది ఏంటంటే ఆ రోజుల్లో ఈ రోజులు కాదు ఊరికే చెప్తున్నా పిచ్చి కుదిరితే పెళ్ళవుతుంది అంతే కదా పిచ్చివాడి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు రైట్ పెళ్ళయ్యాక పిచ్చి కుదురుతుందని ఎవరో చెప్పారట ఇప్పుడు మీరు ఆలోచించండి ఏది ముందు ఏది వెనుక సమస్యకు మనకు తెలిసిన మన తెలివితేటలకి తగ్గట్టు సమాధానం లేదు ఎందుకంటే పిచ్చివాడిని సైతం పెళ్లి చేసుకునేందుకు ఏ అమ్మాయి అయినా సిద్దపడితే అంటే తన జీవితం విత్న్ బ్రాకెట్స్ లో త్యాగం చేయడానికి సిద్ధపడితే బహుశా అప్పుడు వీడికి అదృష్టము అమ్మాయి అదృష్టము బాగుండి వాడికి పిచ్చి కుదిరితే నేను చెప్పింది కరెక్టే కదా అని చెప్పవచ్చు అలా కుదరలేదనుకో అప్పుడు ఏమైంది అనుకున్నాను వీడు సరే పిచ్చోడు గ్యారంటీడు సర్టిఫైడ్ సర్టిఫైడ్ పిచ్చోడు వీడు ఆ అమ్మాయి జీవితం పాడైంది కదా నేను నేను తప్పుడు సలహా చెప్పినందువల్ల ఇది ఆలోచించక్కర్లా మనిషి అందుకని పూర్వాపరాలు ఆలోచించమని చెప్పారు రైట్ ఇంకా ఏదైనా క్వశ్చన్ నేను మిమ్మల్ని ప్రశ్నలు ఎందుకు అడగమన్నానంటే ఎవరు ప్రశ్నిస్తారో వాళ్లే ఆలోచిస్తున్నట్టు లెక్క ఎవరు ఆలోచిస్తున్నారో వాళ్లే ప్రశ్నించగలుగుతారు ఆలోచన ప్రశ్న లేనప్పుడు నేర్చుకోవటం ఉండదు నేను నలభై నిమిషాలు చేసిన ప్రయత్నం మీరేమైనా నేర్చుకుంటారేమోనని ఓకే రైట్ ఇంకెవరు ఏమి అడగటం లేదు కాబట్టి నెహ్రు గారు మీరు కాస్త నన్ను ఒక నిమిషం ఉండేది పెన్సిల్ ఒక రెండు చోట్ల ఏం కర్మా కనీసం ఒక ఎనభై చోట్ల నేను తీసుకున్నాను అంటే ఇంకా పెన్సిల్ అరేంజ్మెంట్ ఫోటోలు ఉన్నాయి పెన్సిళ్ల బదులు మనం స్పూన్లు కూడా పెట్టి ఆ ఆకారాన్ని సృష్టించవచ్చు అవునా ఏం చేస్తున్నా అంటే కొన్ని స్లైడ్స్ మారుస్తూ ఉంటా ప్రతిసారి నేను కోసం వెళ్లినప్పుడు అవునా ఓపిక లేక మార్చలేదు మార్చవచ్చు మార్చొచ్చు అదే పెద్ద కష్టం కాదు అంటే ఆడియన్స్ కొత్త వాళ్ళు అయినప్పుడు వేరే ఆడియన్స్ ఇప్పుడు ఇక్కడ మీతో మీకు బొమ్మ చూపించాను ఇదే బొమ్మ అలహాబాద్ బ్యాంకులోనో ఆంధ్రా బ్యాంకులోనో జేఎన్టీయు అకాడమిక్ స్టాఫ్ కావాలని చూపించాను ఈ ఆడియన్స్ అక్కడ ఉండరు కదా కదా చాలా పవర్ఫుల్గా ఉంది ఆ పాయింట్ ఆ పాయింట్ ఆ బొమ్మ చూపించడానికి మాటి మాటికి కారణం ఏమిటంటే ఆ పాయింట్ చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి నాకు పనికొచ్చింది ఒకసారి అడినందు చెప్తున్నా ఈ జిక్స జిగ్జా జిక్సాల్స్ అంటారు ఆ నాలుగు ముక్కలు కలిపితే ఒక ఆకారం వస్తుంది ఆ పద్దతిలో కలిపితేనే ఆకారం వస్తుంది మరో పద్ధతిలో అటు ఇటు చెప్పితే రావన్నమాటది అవునా అదొకసారి చెప్పి టీం వర్క్ గురించి చెప్పావు ఒకరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకసారి శంకరాభరణ్ సినిమా గనక మీకు గుర్తున్నట్టయితే బ్రో చే రా ఎవరికి గుర్తొస్తోందా మీ పాటే కాదు మీ మార కూడా అర్థం కాదు అంటాడు ఆడాలు తుడిసేయి తుడిసేయి అంటాడు ఆ బిట్టు చూపించి నా కమ్యూనికేషన్ స్కిల్స్ లెక్చర్ మొదలుపెట్టావు అందుకని నాలో కొంత వెరైటీ ఉంది కొంత చాదస్తం ఉంది కొంత తిక్కలు ఉన్నాయి అందుకని అట్లా జరుగుతుంది నువ్వు ఆ ప్రశ్న అడుగుతావు నేను అనుకోలే రైట్ whether you are actually asking a question or not make sure that your mind is thinking make sure that you are capable of asking questions if you don't ask here it does not matter but make sure that you have questions which can be asked and cleared or answers obtained from others at appropriate times and places you will grow by leaps and bounds when you are asking questions and seeking clarifications what if you are not asking questions if you are shy or if you are hesitant maamulaga ee prashnal gurinchi oka oka cheptaru edutante prashna adugithe vere vaallu dabbutaremo ani anukoni manam alagam kada ikkada adugithe udaaharana naligur navtaru alakkapothe jeevithaantham entho manthi navutu untaru endukaithe manam telusukone avakashanni pogottukunnam kaabatti ani cheppan cheptaru okay that's all i wanted to say thanks a lot పేషెంట్ లిజనింగ్ ఇచ్చినందుకు అనుకోకుండా కుర్రాడు ఆ టాపిక్ రేజ్ చేశాడు కాబట్టి కొత్తగా ఎంతమంది కొత్తగా వచ్చారు మొదటిసారి వచ్చారు ఒకసారి చేయొద్దండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పాతవాళ్లకు నా ఉపన్యాసాలు ఎక్కడ ఫ్రీగా దొరుకుతాయో తెలుసా తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి రెండు మూడు నాలుగు సరే పోనీ పెద్ద నష్టమేముంది కానీ రాసుకోండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ repeat जी अने वे सैटी अटे प्रोफेसर डाट का फ्रीगा द అక్కడ కనుక వెళ్తే నా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్స్ ఇప్పుడు ఆయన చెప్పిన పెన్సిల్ స్లైడ్స్ ఎక్కడ దొరుకుతాయో ఆ వివరాలన్నీ దొరుకుతాయి అందుకని ఇంకా వివరాలు అక్కర్లేదు క్లియర్ స్టార్ట్ థింకింగ్ షార్పెనింగ్ యువర్ థింకింగ్ స్కిల్స్ షార్పెనింగ్ యువర్ క్వశ్చనింగ్ స్కిల్స్ ఇంకొక పాయింట్ చెప్పి మా నెహ్రూ గారికి ఇచ్చేస్తాను వెన్ వ్యూ ఆస్క్ ఎ క్వశ్చన్ అండ్ సెర్చ్ ఫర్ అన్ ఆన్సర్ ఇట్ ఈస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ డిటర్మైన్స్ ది క్వాలిటీ ఆఫ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ పైకి ఎంత బాగా ఎంత చక్కగా ఎంత విశ్లేషణాత్మకంగా ఎంత సూటిగా ఎంత ప్రభావపేతంగా తెలుగు గాని ఇంగ్లీష్ గానీ ఏ భాషలోనైనా ఎలా మాట్లాడగలుగుతున్నామంటే దాని వెనకాల ఉన్నటువంటి అనుభవపు స్థాయిని బట్టి ఒక ప్రశ్న అడిగితే వెంటనే అది ఆలోచింపచేస్తుంది కదా అది ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఆ ఇంటర్నల్ కమ్యూనికేషన్ క్వాలిటీ కనుక ఉదాత్తంగా ప్రభావపేతంగా కనుక ఉంటే ఆ ధైర్యంతో మాట్లాడుతున్నప్పుడు మనకి సభాకంపం ఇలాంటివి లేకుండా ధైర్యంగా మనం మాట్లాడటానికి సాధ్యమవుతుంది ఇంటర్నల్ కమ్యూనికేషన్ క్లారిటీ లేకుండా కన్ఫ్యూషన్తో కనుక ఉన్నట్టయితే ఆ మేరకు ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ కూడా క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్తో ఉంటుంది సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఏ ఉపాధ్యాయ వృత్తిలో చేరే న్యాయవాద వృత్తిలో చేరే వాళ్ళు లో చేరేవాళ్ళు వీళ్లకు ముఖ్యం కమ్యూనికేషన్ మనకి ఎందుకు సరే మనం చిన్న ఉద్యోగం చిన్నగా చేసుకుంటామని మనం అనుకుంటాం కానీ జీవితంలో గెలుపొందటానికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చాలా అవసరం ఏ ఉద్యోగం చేసేవారైనా సరే లేక ఏ ఉద్యోగము చేయకుండా ఉండిపోయేటువంటి వారైనా సరే భావ ప్రకటన నైపుణ్యాలు అని దానికి తెలుగులో పేరు భావం మంచి భావం అయి ఉండాలి ప్రకటన స్పష్ట ఉండాలి నైపుణ్యాలు అనుభవం వల్ల వచ్చినటువంటి పదును భావ ప్రకటన నైపుణ్యాలు బలంగా ఉండాలి బలంగా ఉంటే జీవితంలో మీకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది మీ కాళ్లపై మీరు నిల్చోగలుగుతారు ఎదుట వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏ క్వశ్చన్ అడిగినా లేక మీరు జీవితంలో ఏ సన్నివేశాన్ని ఎదుర్కోవాల్సిన ఏ పరిస్థితులను ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చినా మీకు ధైర్యం ఏర్పడుతుంది అనుభవం యొక్క ఉపయోగం తెలిసి వస్తుంది జీవితంలో బాగుపడటానికి మీరు తీయవలసిన తలుపులు మీరే తెలుసుకుంటారు మీరే తెరుస్తారు ఇంకొకరు తీయాల్సిన తలుపులుంటే వాళ్ళు తెరుస్తారు తర్వాత చూద్దాం ముందు మనకు మన చేతిలో ఉన్న పని మనం మన భవిష్యత్తుకు మనమే ఆటంకం అవుతుంది ఇది సంగతి ఓకే సో నమస్కారం అండి శుభం సెలవు విషు ఆల్ ది బెస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు అడ్వకేట్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ పాతవాళ్లకి సుపరిచితమైనటువంటి వ్యక్తి కొత్త తినబోతూ రుచి అడగటం ఎందుకని చెబుతున్నారు అది ఆయన వ్యక్తిత్వం గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్షిప్ డేరెంట్గా వెరీ గుడ్ వె నేను మీతో రెండు సబ్జెక్ట్స్ మాట్లాడదలుచుకున్నా ఒకటి మీతో మీరు ఎలా ఉంటున్నారు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడేటప్పుడు రెండు మీకు తెలిసింది మీరు ఇతరులకు ఎలా చెప్తున్నారు దీన్ని కూడా ఫ్రెండ్షిప్ నుంచి తీసుకుందాం అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి యాక్చువల్గా నీ అవసరానికి మనిషి కావాలా ఇతరుల అవసరానికి నువ్వు ఉన్నావా మనందరం సెలబ్రేట్ చేసుకుంటారు పొద్దున్నే నాకు దగ్గర దగ్గర ఒక డెబ్బై మంది ఫోన్ చేశారు ఎవరో కూడా నిజంగా తెలియదు సార్ హ్యాపీ ఫ్రెండ్షిప్ చేశారు హ్యాపీ ఫ్రెండ్షిప్ చేశారు నేను నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నేను చెప్పాను నువ్వు ఎంతమందికి తెలుసు అన్నది ముఖ్యం కాదు నీకు ఎంతమంది తెలుసు అన్నది ముఖ్యం అర్థమవుతుందో అర్థం కాలేదు నేను చాలా వందల మందికి తెలిసి ఉండొచ్చు నో నేను ప్రతి మనిషిని పేరు పేరున పలకరించగలిగితే అది నా వ్యక్తిత్వానికి నా మానవ సంబంధానికి పునాదవుతుంది నాకు చాలా మంది ఫోన్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్ హ్యాపీ ఫ్రెండ్షిప్ యు డోంట్ బిలీవ్ ట్వెల్వ్ ఫార్టీ ఒక ఆయన ఫోన్ చేశారు మిడ్ ఏమైపోయిందో నేను ఫోన్ ఎత్తాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్ మీ ఆశీసులు కావాలి సార్ అన్నారు ఇంత బాగుంటుందా ఏం చేసావు గంట బట్టి మేము రూమ్ సెలబ్రేట్ చేసుకున్నాం సార్ అన్నారు ఒక ఇరవై ఐదు మెసేజ్లు వచ్చాయి నా దగ్గర అందులో భయంకరమైన మెసేజ్లు అనమాట కవితలు నువ్వే జీవితం అంటూ ప్రాణంగా ఫ్రెండ్ ఏమిటో ప్రాణం ఏమిటో లైఫ్ ఏంటో నాకు పొద్దు నుంచి ఒక్క మొక్క అర్థమైతే దానికి తోడు మా వీధిలోనే గుడి ఉంది బోనాలు అవుతున్నాయి ఫుల్ సౌండ్ బయట ఓ తిన్మార్ దోమార్ పాటలో లోపల నాకు సౌండ్ అవుతోంది బయట ఈ సౌండ్ అవుతోంది అసలు అర్థం కావట్లేదు ఇంకొంచెం ముందుకెళ్తే ముగ్గురింటికి వచ్చి బుక్ అయిచ్చారు సార్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్ అన్నారు సార్ ఇది రియల్లీ టచ్డ్ మీ నాకు అనిపించింది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు ఎవరికైనా ఫ్రెండ్షిప్ డే విష్ చేశారా నిజంగా చెప్పండి తక్కువ స్టెంత్ ఉంది కాబట్టి మనలో మనం ఓపెన్గా మాట్లాడుకుందాం విష్ చేశారా చేయత్త చెయ్యొస్తే పక్క వాళ్ళు నా ప్రతి కొటేషన్లో ఓకే విష్ చేసి ఉంటే ఎంతమంది పొద్దునే అమ్మకు ఫోన్ చేశారు చె మీరు చేయత్తితే పక్కా ఏడుస్తారు అది కామన్ ఎందుకంటే వాళ్ళు చేసి ఉంటారు కదా ఎంతమంది మీరు చదువుకున్న టీచర్లకి ఫోన్ చేసి చెప్తారు ఎందుకంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి స్నేహంగా స్నేహితుల్లాగా పెంచి మీ భావాలు తెలుసుకుని మీరు ఏడుస్తుంటే తీసుకెళ్లి క్లాస్లో కూర్చోబెట్టి మీకు పాఠం చెప్పిన టీచర్ కూడా మీ బెస్ట్ ఫ్రెండే కదా ఒకప్పుడు అమ్మ గేటి దగ్గర వదిలేస్తే టీచరే కదా ఫ్రెండ్షిప్ తో లోపలి తీసుకెళ్లి కూర్చోబెట్టి పాఠని చెప్పిన టీచర్ మాస్టర్ వీళ్ళందరూ మన ఫ్రెండ్సే కదా మన ఎన్నిసార్లు మన టీచర్లకు కానీ మన మాస్టర్లకు కానీ ఒకవేళ ఫ్రెండ్షిప్ విషెస్ చేశామా ఈరోజు ఫేస్బుక్ లో నేను ఇప్పుడు దాకా ఇందాక వచ్చేదాకా ఉన్నవన్నీ ఒక్కసారి చెక్ చేశాను ఒక్కళ్ళు కూడా ఒక టీచర్ కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్ప నవతరాలు మానవ సంబంధాలు కుళ్ళిపోయి మా నవ సంబంధాలను వెతుక్కుంటున్నాయి మానవ అన్న జాతిలోంచి మా విడగొట్టి నవ సంబంధాలు వెతుక్కుంటున్నాం ఫేస్బుక్లు చాట్లు ట్విట్టర్లు రోజుకి ఎంతమంది కొత్త వాళ్ళు మనకు పరిచయం అవుతారు ఎంత మన ఫ్రెండ్షిప్ సంఖ్య పెరుగుతోంది అంతేనా వచ్చిన ప్రతి వాళ్ళని లైక్ చేయడమే ఎంత లైక్ చేస్తున్నావో తెలియదు ఎవరు లైక్ చేస్తున్నా తెలియదు ఎందుకంటే అసలు మనకేం కావాలో మనకి తెలియదు కదా మనకి ఫలానా కావాలి అని తెలిస్తే మన జీవితంలో వాళ్లే లైక్ చేస్తాం నేను ఐఏఎస్ రాయదలుచుకున్నాను అన్నప్పుడు ఐఏఎస్ రాస్తున్న వాళ్ళతో మోగుతాను వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ తీసుకుంటాను జీవితంలో పైకి ఎలా రావాలో తెలుసుకుంటాను అందుకే గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు నీ స్నేహితులు ఎవరో చెప్పు నీ చరిత్ర ఏంటో నేను ఒక్కసారి వాళ్ళు ఆలోచించండి మీకున్న ఎంతమంది స్నేహితులు ఎవరెవరో వారు అవసరానికి మిమ్మల్ని జాయిన్ చేసుకున్నారా మీరు మీ అవసరానికి జాయిన్ అయ్యారా అసలు స్నేహం అంటే ఏంటి చెప్పండి నా దిస్ ఈజ్ ఇంట్రాక్టివ్ సెషన్ రియల్ గా ఇవ్వాలి నేను మీతో కొన్ని భావాలు మీతోటి షేర్ చేసుకుంటున్నాను స్పీచ్ గా కాదు చెప్పండి స్నేహం అంటే ఏంటి మీకు అర్థమైన భాషలో చెప్పండి ఏంటండి ఓ విచ్ కెనాట్ బి సీన్ ఈజ్ ఎ ఫ్రెండ్షిప్ ఓ విచ్ కెనాట్ సింక్ ఓకే మునగలేంది ఎప్పుడు గాల్లో తేలినట్టే ఉంటది అంతేలేదు ఇంకా యాక్చువల్గా వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్షిప్ ఇప్పుడు మీ జీవితంలో మీ ఉద్యోగంలో మీ చదువులో మీ క్లాస్లో ఇప్పుడు మీరు ఇక్కడ రావడానికి కూడా మీతో ఫ్రెండ్షిప్ పట్టుకుని వచ్చి ఉంటారు కదా అయితే సింగిల్గా వచ్చి ఉంటే వెరీ గుడ్ యూఆర్ ఎ గ్రేట్ ఎందుకంటే రేపు నేను రాబోయే ఆర్టికల్ ఒంటరి తనం మనిషే జీవితంలో ఏదైనా సాధించగలడు నేను ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఒంటరిగా ప్రయాణిస్తే ఎప్పుడైనా వెళ్ళిపోతాను అర్ధరాత్రి రెండున్నరకు మెలికొస్తే టెక్ అయితే ఇన్షర్ట్ చేసుకుని బండి స్టార్ట్ చేసుకు వెళ్ళిపోతాను కానీ ఇంకో మనిషిని తీసుకెళ్లాలి అంటే మాత్రం డెఫినెట్లీ ఆ మనిషి వచ్చేదాకా నేను ఆగాలి ఫోర్ థర్టీకి అంటే నేను టూ టు ఫోర్ వచ్చేదాకా ఆగాలి సో నిజమైన విజయం సాధించాలంటే జీవితంలో ఒంటరే సాధిస్తాడు ఒప్పుకుంటారా ఏ సినిమా హీరో అయినా సరే ఒంటరిగానే హీరోయిన్స్ అవుతాడు అతనుకున్న ఒక్కగానొక్క బలహీనత ఏంటంటే లవరో అమ్మో నాన్నో బతుకున్న అమ్మమ్మ ఉంటుంది అదే విలన్ కి క్యాప్చరింగ్ పాయింట్ అవుతుంది సినిమా క్లైమాక్స్ లో వచ్చే విలను వీళ్ళ ఆవిడో వీళ్ళ అమ్మనో తీసుకెళ్లి ఓ తిరుగుతున్న చట్టానికి కొండ మీద కింద కొయ్యి మీద పెట్టి కట్టేస్తారు అప్పుడు హీరో అక్కడికి వెళ్తారు ఇదే కదా అంటే ఒక విధంగా ఒంటరిగా పుట్టలేకపోవడం అనేది మన బలహీనత అవుతోంది అంకుశంలో రాజశేఖర్ తీసుకున్నా అతడులో మహేష్ బాబుని తీసుకున్నా ఏ సినిమానో చూడండి వంటర్ హీరో ఎవడు లేనోడు గోలీమార్ దిగ్గ నుంచి రెచ్చిపోతాడు ఎందుకంటే వాడికి ఎవరు తోడు లేదు బెంగలేదు ఎవరిని ఎక్స్పీ చేసుకో నాకైతే ఎవడు లేడు అంటారు కరెక్ట్ మరి ఇప్పుడు చెప్పండి స్నేహం అంటే ఏంటి ఐ గీన్ యాన్ ఎఫ్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ యూ ఎగ్జాక్ట్ గా స్నేహం అంటే ఏంటి మనా కాదు నా నా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకే అభిప్రాయం కలిగి ఉన్నవాడు నీ స్నేహితుడు చెడు చెప్పకూడదు అది ఆయన ఉద్దేశం నా ముందు హల్లో హలో అని వెనకల్లాగా అనకూడదు అన్నది ఆయన ఉద్దేశం అంటే అంటాడన్న అనుమానం ఉంది నెగిటివ్ పాయింట్ షేక్స్పీర్ చెప్తాడు నిన్ను ఎవరైనా ప్రశ్నించారంటే వాళ్ళకి నువ్వు జవాబు చెప్పకు ఎందుకంటే నిన్ను ప్రశ్నించాడు అంటే వాడికి నీ మీద నమ్మకం లేదు నీ మీ నమ్మకం లేనివాడు నువ్వు చెప్పినా నమ్మడం నమ్మనప్పుడు నువ్వు చెప్పడం ఎందుకు ఇది క్లియర్ ఎక్కడికెళ్ళావో నేను అడగలేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావో నేను అర్థం చేసుకోగలను కాబట్టి అడిగాను అంటే నాకు నీ మీద అనుమానం ఉంది కాబట్టి అనుమానం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికెళ్ళా నేను చెప్పినా నేను నమ్మడానికి ఉన్న ఛాన్సెస్ సగం మాత్రమే అది గటింగ్ మీ టు మై మెయిన్ ఇష్యూ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్షిప్ పేస్ ఓహో క్రెడిట్ కార్డ్ లాగా ఫుల్ గీకుడే అనమాట నీ అవసరానికి ఉపయోగపడపడేవాడే నీకు స్నేహితుడనమాట సో ఎవడెవడ అవసరానికి ఉపయోగపడితే వాళ్ళందరినీ మనం గీక్కుంటూనే ఉంటాం మొత్తం అందరినీ గీక్కుని గీక్కుని మనం వెళ్ళిపోతాం గీకించుకున్న వాళ్ళందరూ కూర్చుని ఉంటారు ఏమిటి వద్దా అన్నది వెరీ గుడ్ వెరీ గుడ్ వె బాగుంది కదా మన అవసరానికి ఉపయోగపడేవాడే స్నేహితుడు వా వా ఏ ఫ్రెండ్ని నీజే ఫ్రెండ్ ఇంటి అంట వంద రూపాయల అవసరం ఉంటే తిరిగి ఇచ్చేయాలి వాడు అడగకూడదు బతుకుండంగా ఎప్పుడు అడగకూడదు ఎందుకంటే వాడు ఇచ్చాడు వాడికి పిచ్చెక్కిచ్చాడు కదా వాడికి జేబులో బరువు ఎక్కిచ్చాడు కదా వాడు అడగడు ఈయన రోడ్డు మీద ఎప్పుడు కనిపిస్తుంది నేను ఉంటాడు ఆయన అవుతూ ఉంటాడు ఆయన ఏడుతూ అవుతా ఉంటాడు ఈయన అవుతాను ఉంటాడు తేడా అంతే తేడా ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్షిప్ పీస్ స్వార్థం స్వార్థం లేకుండా స్వార్థం లేకుండా మనిషి ఉండకూడదు ఇందాక గురువు గారు చెప్పిన విషయం నేను టచ్ చేసి చెప్తాను మీరు జాన్సన్ అడ్వర్టైజ్మెంట్ చూడండి డెటాల్ అడ్వర్టైజ్మెంట్ చూడండి ఏ మెడిసిన్ అడ్వర్టైజ్మెంట్ చూడండి నైన్టీ పర్సెంట్ క్లీన్ మాత్రమే చేస్తుంది అని చెప్తారు హండ్రెడ్ అని మెడికల్ రూల్స్ లో చెప్పకూడదు ఏ జబ్బు వంద తగ్గిస్తుందని ఎవరు చెప్పకూడదు డాలంటేజ్ క్రిమిలని చూపించి రెండు క్రిములు ఇంకా మిగిలిపోతాయి అన్ని క్లియర్ చేసి రెండు ఉంచుతాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఎక్కడా లేదు సో మనిషికి కూడా మనసులో స్వార్థం ఉండాలి ఆ స్వార్థం ఏ నిష్పత్తిలో ఉండాలన్నది తన తన వ్యక్తిత్వాన్ని బట్టి నిర్ణయించుకోవాలి ఈ స్వార్థాన్ని బట్టి నేను పొందే స్వార్థం నాకు వచ్చే స్వార్థం నేను ఉపయోగించే స్వార్థం జనాలనుకున్న స్వార్థం ఒకటా కాదా అన్న నిష్పత్తి తెలుసుకోవాలి ఇందాక ఆయన అన్నట్టు అడిగినప్పుడల్లా వంద రూపాయలు ఇచ్చేవాడే స్నేహితులు అంటే ఎంతమంది స్నేహితుల్లో మిగులుతారో ఆలోచించుకోండి వాట్ ఈస్ యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ ప్లేస్ నోరు నోరు ఇప్పకపోతే మనకేమర్థం కాదు మీరందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటారు కదా పొద్దునుంచి ఫ్రెండ్షిప్ విషెస్ చేసుకున్నారు బ్యాగ్ లు రోడ్లంతా అడావరు చేస్తున్నారు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్షిప్ ప్లేస్ మీ మిరర్ ఇమేజింగ్ గోల్డ్ ఉంటుందా అసలు ఉంటుందా పోనీ మీరు ఎవరు మిర్రర్ ఇమేజ్ చెప్పగలరా హైదరాబాద్ టు కరీంనగర్ నూట డెబ్బై కిలోమీటర్లు అయితే కరీంనగర్ టు హైదరాబాద్ నూట డెబ్బై ఉంటుంది కదా మీ మిర్రర్ ఇమేజింగ్ గోల్డ్ ఉన్నారండి మీరు ఎవరికో మిర్రర్ ఇమేజ్ అయ్యి ఉండాలి కదా హూ ఇస్ దట్ మెంటల్ ఇమేజ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వె గుడ్ అంటే నీ మెంటల్ ఇమేజ్ ఫ్రేమ్ లో ఫిట్ అయిన వాడే నీ స్నేహితుడు ఎల్కేజీ ని చెప్పేదాకా ఎంతమంది మన స్నేహితులు ఉన్నారు ఎంతమంది ఫిట్ అయ్యారు ఎంతమంది మనం ఫ్రేమ్లు తీసి పక్కన పెట్టేస్తున్నావు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్షిప్ ఒకరికొకళ్ళు అంటే ఎప్పుడు అడుక్కుంటూ చేకి ఎంత ఎట్టుకుందామని ఉంటుందా మంచి పైన ఉండదా ఓ అంటే మంచి ఎప్పుడు పైన ఎప్పుడు మనందరూ జనం అడుక్కుంటూ ఉండాలా వాట్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ వై ఎవరికి ఎవరు స్టేజ్ నేను మీకేం చెప్పదలుచుకున్నాను అంటే స్నేహం అన్న పదాన్ని మనం సరియైన అర్థంలో తీసుకోలేకపోవడం వల్ల ఈరోజు మనం దాన్ని నిర్వచించుకోలేకపోతున్నాం ఎప్పుడైతే మనం నిర్వచించుకోలేమో అర్థం లేని చదువు వ్యర్థం అంటారు మీరు వాడే ప్రతి పదానికి అర్థం మీరే నిర్ణయించుకోవాలి నేను పదే పదే చెప్తాను మీ ఓన్ డిక్షనరీ మీరు తయారు చేసుకోండి మీ డిక్షనరీలో పదాలు మీవే ఉంటాయి మీ పదాలకు అర్థం మీరే సూచిస్తారు పోలీసు ఉన్నాడా లేడా అన్నది కాదు లెక్క రెడ్ లైట్ చూస్తే ఆగుతానన్నది నా డిక్షనరీ మీనింగ్ నేను ఆగి తీరతాను అక్కడ పోలీసు ఉంటే ఆగుతాను పోలీసు లేకపోతే వెళ్ళిపోతాను అంటే నువ్వు భయపడేది పోలీస్ కా రెడ్ లైట్ గా రెడ్ లైట్ కి డిక్షనరీ లో అర్థం ఏంటి స్నేహం అనేది అందరూ నాకు ఉపయోగపడాలనేది నీ ఉద్దేశం అయితే మరి నువ్వు ఎంతమందికి ఉపయోగపడుతున్నావు ఈ దేశంలో నా అవసరానికి నా మిరర్ ఇమేజ్గా ఉండాలన్నప్పుడు నువ్వు ఎంతమందికి మిర్రర్ ఇమేజ్గా ఉంటున్నావు స్నేహంలో ఎక్కడికి వెళ్లాలన్నా మనం పక్క అడుగుతూ ఉంటాం ఈయన ఒక సినిమా చూడాలంటే ఈయనకి ఫోన్ చేస్తాడు నవ్ వైల్ గివ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ బెటర్ ఇంకా క్లియర్ అర్థం అవడానికి చెప్తాను ఈయనకి సినిమా చూడాలని ఉందనుకోండి డైరెక్ట్గా సినిమాకి వెళ్తారా ఇప్పుడు సెనారియోలో వెంటనే పక్కన ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు చేస్తారు కదా సినిమాకి వెళ్దాం రా అంటాడు కోరిక పుట్టింది ఎవరికి కోరిక పుట్టింది ఎవరికి ఈయనకి ఆయన ఎందుకు రావాలి క్వశ్చన్ వన్ నోట్ దిస్ వెరీ క్లియర్ ఫోన్ చేసి సినిమాకి వెళ్దాం దా అంటాడు ఆయన అంటాడు నేను మా ఇంటి దగ్గర ఉన్నాను కదా ఎలా రావాలి అంటాడు నేను బండి వేసుకొచ్చి ఎక్కించుకుంటా అంటాడు ఈయన ఆఫర్ చేస్తాడు ఆయన అనుకుంటాడు బండి టికెట్ ఫ్రీగా వస్తుంది కదా వచ్చి మా ఇంటికి వచ్చే వీధి ఉంటానని చెప్తాడు ఈయన పాపం స్కోటర్ వేస్తున్నా ఆయన ఇంటి దాకా వెళ్తాడు ఆ వీధి టర్నింగ్ లో నించునుంటాడు ఈయన ఎక్కించుకుంటాడు సినిమాకి ఎదురు కలిసి స్కోటర్ మీద వెళ్తాడు సినిమా థియేటర్ దాకా కలిసి వెళ్తారు గుర్తు పెట్టుకోండి ఎగ్జాక్ట్లీ గేట్ దాటినట్టునే మళ్ళీ ఇద్దరు మిర్రర్ ఇమేజ్లు మారిపోతాయి ఈయన నేను బండి పెట్టి వస్తాను నేను బండి పెట్టి వస్తాను అని స్టాండ్ లో కలిపి అరగంట దాకా బయటికి రాడు ఎందుకంటే ఈ టికెట్లు తీయాలి కాబట్టి ఈయన ఎంతసేపు నుంచి ఉంటాడు అక్కడ జనం వస్తారు టికెట్లు అయిపోతున్నాయి ఏం చేయాలి ఇప్పుడు జేబులోంచి టిక్కెట్ తీస్తాడు ఈయన బండి పెట్టి మెలిగే వస్తాడు సినిమా చూడాలన్న కోరిక ఎవరిది టిక్కెట్లు తీసింది ఎవరు సినిమా స్లైడ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ హాఫ్ ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే ఈయన చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఫ్రీగా సినిమా వచ్చింది కదా ఈయన కుళ్ళు కుళ్ళు ఉంటాడు నన్ను ఇంట్లో పడుకున్నాడు లేపుకొచ్చి టికెట్లు తీసి ఈయన ఎలాగైనా ఇదికిచ్చు ఫస్ట్ హాఫ్ అంతా ఈయన ఉంటాడు ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మరి గటింగ్ మీ అర్థమవుతుందా ఇంటర్వెల్ వచ్చే ఈయన లేచి నుంచి ఉంటాడు చో టీ దాగుతుందా టీ దాదా చేసుకుని లాకపోతుంది నేను టీ తాను థియేటర్లో తాగనండి ఏం పల్పడు డ్రింక్ దాగుతుందా డ్రింక్ కొడతాను కదా ధన్స్ ఏదో మత్తు మీద ఇంతపటి అక్కడికి వెళ్ళి సరిగ్గా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాక ఈయన ఏం చేస్తాడు తెసా ఓ చేతితో పెప్సీ ఓ చేతితో పాప్కార్ను మధ్యలో సమోసా పొట్టం పెట్టుకో ఎందుకు చేతులు బిజీ అయితే డబ్బులు ఈ కట్టాలి కదా మేక్ ఇట్ వెరీ క్లియర్ పాయింట్స్ ఎగ్జాక్ట్ పాయింట్స్ ఈయనకి అర్థం కాదు అప్పుడు మరి ఆయన చేతులు బిజీగా ఉన్నాయి నేను ఏం చేయాలి క్లీన్ డబ్బులు కడతాను ఎప్పుడు సమోసా తిన్నోడు ఎప్పుడు డ్రింక్ అంటే వెళ్ళినోడు బయట వర్షం పడుతుంటే పెప్సీ ఓపెన్ చేస్తాడు ఎందుకంటే మనసులో కసి రికవర్ చేసుకోవాలన్న కసి బ్రహ్మాండ సినిమా థియేటర్ లోపలికి వచ్చేస్తారు లైట్స్ ఆఫ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది ఈయన పాప్ కార్న్ తింటూ ధమ్స్అప్ కొడుతూ బ్రహ్మాండంగా ఈయన ఎంజాయ్ చేస్తాడు ఈయన గులుకుళ్ళు ఉంటాడు సెకండ్ హాఫ్ ఈయన ప్రశాంతంగా చూడలేదు సినిమా మొత్తం పూర్తి అయ్యేసరికి సగం సగం చూసిన ఆనందం సగం సుఖం చూసిన ఏడుకులతో ఉంటారు సినిమా పూర్తి అయిపోతుంది ఇద్దరు వస్తారు చాలా మేము ఇంజారు తింటాం దాని ఈయనంటాడు వద్దొద్దు నేను సిటీ బస్ లో వెళ్ళిపోతానంటాడు ఆయన గెటింగ్ మీన్ ఇదా స్నేహం అంటే నేను సినిమా తీసుకెళ్తా టిక్కెట్లు నావి మొత్తం ఖర్చు నాది దాని మధ్యలో ధంసప్ కూడా ఇప్పిస్తా కాస్తే దారిలో ఆల్ఫా టీ కొట్టిస్తా రెట్ వచ్చేటప్పుడు బ్రెడ్ ముక్క కూడా పెడతా ఇంటికి వెళ్లేటప్పుడు చిప్స్ కొనిస్తా సినిమాకి వస్తావా అని ఎవరైనా అడుగుతారా ఏ నువ్వు సామంతిని మహేష్ బాబు చూడడానికి నీ పక్కన అబ్బాయి ఉంటేంటి తెలుసున్నోడు ఉంటేంటి తెలియనాడు ఉంటేంటి సినిమా థియేటర్ లో వాట్ ఈ ద మేక్స్ ద డిఫరెన్స్ ఎన్ని డిఫరెన్స్ వస్తుందా వస్తుందా ఇందాక గురుగారు చెప్పారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రతి మార్క్ మనకి ఇంపార్టెంటే మరి స్నేహంగా గ్రూప్ గా చదువుకోవాలి డిస్కస్ చేసుకోవాలని కూర్చున్నప్పుడు మళ్ళీ మనమే అంతర్గతంగా ఈ కాంపిటేటివ్ ఫీల్ అవుతుంటే ఎప్పుడు మనం పైకి రాగలుగుతాం ఇలా ఎవరిని గీకేసుకుందామా ఎవరి దగ్గర ఎంత తీసేసుకుందామా అని చెప్పుకునే పద్దతిలో వెళ్తే ఎక్కడ సమిష్టిగా మనం పైకి వస్తాం సమిష్టి అనేది ఒక సమిష్టి బాధ్యత కాని ఒక సమిష్టి అభివృద్ధి కాని ఒక సమిష్టి ఆలోచన కానీ జరగాలంటే అందరూ నిస్వార్థపరితంగా ఉండాలి కదా ఎక్కడ నిస్వార్థపరితమైనటువంటి మనుషులు కలుస్తారో వాళ్ళని స్నేహం అంటారు అరిగెటింగ్ మీ అర్థమవుతోందా మరి నిస్వార్థం లేకుండా ఎవరైనా ఉంటారా ఎగైన్ క్వశ్చన్ స్వార్థం ఉండాలి మరి నిస్వార్థంగా ఉండాలి ఏ రేషియోలో ఉండాలి 50- 50 జీరో మాట్లాడండి నోరుండి మాట్లాడబోతే నోటికి పక్షపాతం కాలుండి పని చేస్తే కాలుకి పక్షపాతం ఎగ్జాక్ట్లీ ఎందుకు ఇలా అడుగుతున్నానంటే చాలా వరకు మనము ఇతరులను ఎంత వాడుకుందామా అన్న కోణంలో చూసినప్పుడు ప్రతి వాడు మనకు స్నేహితుడిగానే కనపడతాడు మనం అడిగిన దానికి నో అన్న వెంటనే అందులో మనకి శత్రువు కనపడతాడు అంటే ఒక విధంగా మన మాటలకు అంగీకరించిన మన మిర్రర్ ఇమేజ్ లో జీవించిన మన స్నేహితులను మనం ఫిట్ చేసుకుంటాం అంటే నీ ఫ్రేమ్ లో ఫిక్స్ చేసుకున్న వాళ్లే నువ్వు స్నేహితులుగా అంగీకరిస్తావు అలా కాలప్పుడు వాళ్ళని నువ్వు నీ స్నేహితులు లిస్టులోంచి తీసేస్తావు ఇది నిజమా ఒప్పుకుంటారా ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కరెక్ట్ ఫిఫ్టీ పెర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నోరు ఇప్పండి సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇక్కడ ఐ వాంట్ సౌండ్ ప్లీజ్ హండ్రెడ్ పర్సెంట్ ఇలా నీ ఫ్రేమ్ లో ఫిట్ అవన వాళ్ళందరినీ నువ్వు కట్ చేసుకుంటే వెళ్ళిపోతే నీ ఫ్రేమ్ చివరికి ఎప్పటికీ ఎంతగానే ఉంటదిగా ఎందుకంటే నీ బొమ్మ ఉంటదిగా నీ బొమ్మనే పెట్టుకుని నువ్వు చూసుకుంటూ ఉంటావు ఇందాక మిరర్ ఇమేజ్ అన్నట్టు నువ్వు నీ బొమ్మ నీ లక్షణం నీ అలవాటు ఇంకేముంటాయి సో దీన్నే ఒంటరితనం అంటారు ఈ ఒంటరితనాన్ని సైంటిఫిక్ లాంగ్వేజ్ లో ఏకాంతం అంటారు ఏకాంతం చాలా గొప్పది ఏకాంతం అంటే నీతో నువ్వు జీవించగలిగింది ఏకాంతం నిన్ను వదిలేస్తే మిగిలేదు ఒంటరితనం ఈ రెండింటి మధ్య చాలా చిన్న తేడా ఉంది ఏ మనిషి అయితే తన ఆలోచనలతో తన భావాలతో తను జీవించగలుగుతాడో అతన్ని ఏకాంతం అంటారు ఏకాంత వేళ స్వామి నా కోరిక చెప్పు ఏకాంత మందిరం ఏకాంత సేవ ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా మనలో మనం నిర్మించుకోవడం అలా కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మన ఫ్రేమ్ లో ఫిట్ అవ్వలేదని మనం తొలగించేస్తే మన మిగిలిపోయేది ఒంటరితనం తేడా అర్థమవుతుందా అరి గటింగ్ మీంగ్ ఒంటరిగా ఉన్నవాడు చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఫ్రీగా ఉండలేడు ఏకాంతంగా ఉన్నవాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడు ఒక గొప్ప రచయిత అలా కూర్చుని ఎక్కడ ఒక మంచి పాట రాస్తాడు ఏఆర్ రహమాన్ సముద్ర గట్టుకెళ్లి అలా డమ్స్ పెట్టి కూర్చుని టగటగా వాయించి ఒక మంచి మ్యూజిక్ సృష్టిస్తాడు అరికెటింగ్ మీ ఒక మంచి పెయింటర్ ఊరి చివరి తోటలోకి వెళ్లి పొలంలో కూర్చుని అలా ఆలోచిస్తూ సింగిల్ అలా పెయింట్ వేస్తాడు సో ఇప్పుడు ఏకాంతం అనేది మంచి పని చేస్తుందా చెడు చేస్తోందా సో ఏకాంతం ఈజ్ ఈక్వల్ టు గుడ్ వంటర్ తన్ ఈక్వల్ టు బ్యాడ్ ఇంతవరకు అర్థమైందా అరిగెటింగ్ మీ మీ నోరిపి చెప్పని అర్థమవుతోందా Yes. ఏకాంతము అంటే ముందు నీకేం కావాలో తెలుసుకుని దాని నుంచి నువ్వు జీవిస్తూ నీకు కావలసిన కోరికను తీర్చుకోవడం ఏకాంతం అవుతుంది అసలు నీకే ఏం కావాలో నీకు తెలియపోతే నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్ని పెట్టినా ఎన్ని ఇచ్చినా నువ్వు దాన్ని తృప్తి పొందలేవు అది ఒంటరితనం అయిపోతుంది ఈ ఒంటనానికి ఏకాంతానికి మధ్య జీవించడమే స్నేహం అరిగెటింగ్ మీ అర్థమవుతోందా సో ఈ స్నేహానికి పరిధి వయసు కులం మతం లక్షణం జాతి లేదా టౌన్ అని అంటూ నువ్వు నీతో పాటు జీవించగలిగితే నువ్వు నీతో పాటు జీవించో నువ్వు నీకేం కావాలో తెలుసుకున్నప్పుడు ఇతరులు అలాగే జీవిస్తుంటారు కాబట్టి ఆ ఏకాంతానికి నీ ఒంటరితనాన్ని కలిపితే అప్పుడే సన్నిహిత్యం ఏర్పడుతుంది అందుకే ఏకాంత వేళ సన్నిహిత్యాలు ఏర్పడతాయి ఇద్దరు కలిసి ఉంటే మనం మొక్కలకు కడతాం ఎలా కడతామంటే ఒక మొక్కలు కట్ చేసి ఒక గుడ్డ కట్టి రెండో మొక్కను కలిపి కడతాం ఆటోమేటిక్గా ఇది డెవలప్ అవుతుంది ఇద్దరు మనుషులు ఏకాంతంగా ఒక చోట జీవించినప్పుడు వాళ్ల మధ్యన సాన్నిహిత్యం ఏర్పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇండియన్ అడాప్టేషన్ యాక్ట్ ప్రకారం అంటే దత్త స్వీకార చట్ట ప్రకారం కూడా ఒక స్త్రీ ఒక మగవాణ్ణి ఒక పురుషుడు ఒక స్త్రీని పద్నాలుగు సంవత్సరాల తేడా లేందే కూడా దత్తత తీసుకోకూడదు ఇది చట్టం ఒక పిల్లలు లేని తల్లి నేను ఒక అబ్బాయిని పెంచుకుంటాను అంటే ఆ అబ్బాయికి ఆ తల్లికి మధ్య పద్నాలుగు సంవత్సరాల తేడా ఉండాలి ఒక తండ్రి ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటాను అంటే ఆ అమ్మాయికి ఆ తండ్రికి మధ్య పద్నాలుగు సంవత్సరాల తేడా ఉండాలి ఇది ఇండియన్ అడాప్టేషన్ యాక్ట్ పద్నాలుగు సంవత్సరాల తేడా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య సన్నిహితం ఏర్పడడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో పద్నాలుగు అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం పన్నెండు సంవత్సరాలు ఆరు నెలలు అయిన వెంటనే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సంపూర్ణ మానవుడు అయిపోతాడు మెడికల్ లాంగ్వేజ్లో వాడికి ఎమోషన్స్ తెలుసు ఫీలింగ్ తెలుసు సెక్స్ తెలుసు రీప్రొడక్షన్ తెలుసు ఎడ్యుకేషన్ తెలుసు థాట్స్ తెలుసు అన్నీ తెలుసు పదమూడో సంవత్సరం ఒక నెల వచ్చేసరికి ఆ భావాల యొక్క ఉద్దేశం దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ కూడా తెలుసు అందుకే ఫోర్టీన్ ఇయర్స్ వచ్చిన వాళ్ళని మనము అడాప్టేటెడ్ కిట్స్గా తీసుకుంటాం మీతో పాటు ఎవరైనా కనీసం ఒక పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉండగలిగితే వాళ్ళకి మీ భావాలు భావోద్రేకాలు తెలియడానికి కొంత అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని స్నేహితులు అనుకోవచ్చు అవసరానికి నాకు వంద రూపాయలకు ఫీజు కట్టినవాడు నాకు అవసరమైనప్పుడు బుక్ ఇచ్చినోడు నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు పెన్ ఇచ్చినోడు నా స్నేహితులను లిస్ట్ వేసుకుంటూ వెళ్ళిపోతే అది స్నేహం అవదు స్వార్థం అవుతుంది నీ పరీక్ష అయిపోయాక నువ్వు పెన్సిల్ తిరిగిచ్చి థ్యాంక్ గుడ్ బాయ్ అర్థమవుతుందా ఏ మనిషి అయితే కూడా తన భావాన్ని తనతో పాటు పెంచుకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా తన యొక్క శక్తిని పెంచుకుంటూ తనలోని మంచితనాన్ని అభివృద్ధి చేసుకుంటూ తనలోనున్న చెడుని తగ్గించుకుంటూ అభివృద్ధిలో ముందుకు వెళ్తాడో అతను ఏకాంతంగా ఎక్కువ ఉంటాడు ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు గురుగారు ఎప్పుడు చెప్తా ఉంటారు రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకి అరవై నిమిషాలు ఈ రకంగా రోజుకి పద్నాలుగు వందల నలభై నిమిషాలు అందులో వన్ పర్సెంట్ తీసుకోండి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ అరౌండ్ ఎట్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాలు నీతో నువ్వు ఏకాంతంగా ఎప్పుడైనా కూర్చున్నావా బస్ స్టాండ్ లో కూర్చున్నా రైల్వే స్టేషన్ లో కూర్చున్నా కూర్చున్నా పిచ్చోర్ ఫోన్ చేసినా మాట్లాడే ఏదో మాట్లాడు ఎవరు పక్క రోజుల్లో మాట్లాడుతుండ మాట్లాడుతుండ పదిహేను నిమిషాలు ఎప్పుడైనా ఇలా ఏకాంతంగా కూర్చున్నా ఒక రోజు అసలు నేనే ఎక్కడున్నాను నేను ఎక్కడికి వెళ్లాలి నా జీవితం ఏంటి అని ఎప్పుడైనా మీతో మీరు ఆలోచించారా ఆలోచించడానికే భయపడేంత అధ్వాన పరిస్థితిలో మనం ఉంటున్నాం ఎందుకంటే వన్ పర్సెంట్ ఆఫ్ డేని కూడా మనం మనకి కేటాయించుకోలేకపోతున్నాం ఇరవై గంటల యాభై నిమిషాలు ఇతరుల కోసం ఫ్రెండ్షిప్ డే అని ఈ డే అని ఆ డేని చెప్పుకునే మనం మన గురించి మనం పదిహేను నిమిషాలు కేటాయించలేకపోతున్నాం అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అంటున్న వాళ్ళు ఎంతవరకు నిజమో ఆలోచించండి నేను ఇందాక అందుకే అడిగాను మీలో ఎంతమంది పొద్దున్నే అమ్మకు ఫోన్ చేసి చెప్పారు అమ్మ ఇవాళ ఫ్రెండ్షిప్ డే అంతా ఈ భూమి మీద నేను నీతో చెప్పుకోగలను అన్ని అమ్మతోటే చెప్పుకుంటాను అమ్మని మించిన స్నేహితురాలు నాకు ఎవ్వరూ లేరమ్మా నీ దగ్గర అన్ని చెప్పుకుంటానమ్మా యూఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐ లవ్ యూ సో మచ్ అని అమ్మకు చెప్పారా నాన్నకు చెప్పారా టీచర్కి చెప్పారా అని నేను అడిగాను ఈ ముగ్గురికి చెప్పినప్పుడు మీద వాళ్ళకి మీరు చెప్పేవన్నీ కూడా అవసరానికి మీరు చేసే ఫోన్లు మాత్రమే కానీ అరి గటింగ్ మీ అందుకని చెప్తాను రోజు నీకు ఫోన్లు అన్ని ఇంకా కాల్స్ అన్ని ఇరవై అందులో ఉపయోగపడేవన్నీ మూడో నాలుగో అనవసరమైనవి పద్నాలుగు పన్నెండు లెక్కెట్టుకో రోజు పన్నెండు చెప్పు పది రోజులకి నూట ఇరవై అయితే నెలకి మూడు వందల అరవై అవుతాయి నెల మూడు అయితే సంవత్సరానికి నాలుగు